ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను అన్న పాట ఎవరా వస్తుందా నీకు ఆపత్కాలం వస్తుందా మీద సార్ ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచెను తన గుడారో మాట నన్ను దాచెను ఆపత్ కాలమునా తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటునా నన్ను దాచెను ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయదు దుర్గముపై నన్ను ఎక్కించెను ఏ ప్రాణదుర్గము నేను ఎవరికి బెదరను నా చేడువని దేవుడుండగా నేను భయపడను ఏ హో వనా ప్రాణదుర్గము నేను ఎవరికి బెదరను నాచే విడువని దేవుడుండగా నేను భయపడను హలో కదుక బాధలలో నీవు నాతో ఉన్నావు ముదివి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు ఇహలో కదు కా బాధలలో నీవు నాతో ఉన్నావు ముదివి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనే దేవుడవు నీవుగాకా వేరే ఆశా నాకులే నేలేదు నీవుగా కా వేరే ఆశా నిత్యముని పై ఆనుకొని నిశ్చింతగా సాగేదూ నిత్యముని పై ఆనుకొని నిశ్చింతగా సాగేదం Hallelujah ah. Hallelujah Ah Hallelujah Ah Hallelujah Ah Hallelujah Ah Hallelujah Ah, Hallelujah. ah. Hallelujah. ah. పర్ణశాలలో దాచిను తన గుడారకు మార్జునా నన్ను దాచిను లెక్కింపలే నే అద్భుతములు మకువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమీ లెక్కింపలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పితును స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు సోత్ర ము నిరత ముని ప్రభువార్ణ కు మును నిరత ముని ప్రభు ఆ హుయా ఆ హైయా ఆ హైయా ఆ హుయా Ah hallelujah ah hallelujah ah hallelujah ah hallelujah apadkalamu ah, na danparna chalan yo datchinu tanbudaraku marguna dando datchinu hallelujah మేము దేవుని వాక్యాన్ని ధ్యానించకముందు కొంత ప్రార్థనలో సమయం కడతాం ఇది సాధారణంగా ధ్యానించే ఆరాధన సమయం కాదు ఇది ఇది బైబుల్ స్టడీ అంటే కొంత దేవుని వాక్యాన్ని పరిశీలించుకొని ధ్యానించడము మీకు ఫ్రీడమ్ కూడా ఉంది కదా ప్రశ్నలు వేసే ఫ్రీడమ్ ఆడియన్స్ నుంచి మీకు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంది ఇది ఎందుకంటే ఇది మన జనరల్గా చర్చి సిస్టమ్ కాదు ఇది ఇది కేవలం బైబుల్ స్టడీ కాబట్టి దాన్ని స్టడీ చేసేవాళ్ళు ప్రేరేపించబడినట్లు ఇక్కడికి వచ్చి మాట్లాడవచ్చు మీకు దేవుడు నడిపిస్తే మీరు వచ్చి ఇక్కడ వాక్యం ప్రకటించవచ్చు నేను కూడా మీలాగే అక్కడ కూర్చొని నేర్చుకోవాలని నాకు కూడా ఆసక్తి ఎందుకంటే దేవుడు మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ఆయన కాళ్ళ చెంతకు మరియా లాగా తన దగ్గర అనేకమైన విషయాలు నేర్చుకోవాలా కానీ మతపరమైన జీవితం ప్రపంచం అంతటా ఒకటే రీతిగా ఉంది ఏ రీతిగా ఉంది మార్తాగా ఉన్నది అనేకమైన పనులతో అలసిపోతున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం వారమంతా అలసిపోయి ఇంత రవి బ్రదర్ చెప్తుంటే ఆయన ప్రార్థనలో ఆ విషయం అర్థం చేసుకున్నా మేము ఐహిక విచారణ చేత కొట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో సాధిస్తున్నాం అని అలసిపోయి వస్తున్నాం కానీ ఉత్తమమైనది కేవలం ఆయన వాక్యమే ఆయన వాక్యం వినడం వల్ల మనకి విడదలగలుగుతుందన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు మనం మరికొన్ని విషయాలు దేవుని వాక్యంలోని విషయాలు ధరించబోతున్నాం కొన్ని సంవత్సరాల క్రితము కంటే కనీసం ఒక అరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని మీకు చెప్పుకున్నా ఎందుకు అవన్నీ తిరిగి తిరిగి నెరవేరుతాయని ఆయన తిరిగి తిరిగి అర్పిస్తాడు కదా ఒక మూడు వారాల క్రితం మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం విలియం బ్రెన్హాం గురించి కదా ఒక బ్రదరు ఆ విలియం బ్రెన్హాం సంఘానికి సంబంధించిన వాడిక్కడికి వచ్చి వాక్యం ప్రకటిస్తుంటే కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు మీరు లేరు అనుకుంటారు మీరు ఆయన ఆయన కాలము అంటే నైన్టీన్ ఫార్టీస్ నైన్టీన్ ఫిఫ్టీస్ కాలం గురించి మాట్లాడుతున్నారు ఆ రోజుల మనుషులు ఆయన వాక్యం ప్రకటిస్తుంటే టెలిఫోన్స్ అలా ఎక్కడెక్కడో గ్రామాలలో ఎంతో దూరంలో ఉన్న వాళ్ళు టెలిఫోన్స్ ఆన్ చేస్తూ వాక్యం అవకాశం లేదు కాబట్టి సో మనకి జియో ఫోన్ వచ్చినాక దాన్ని కంటిన్యూస్ గా ఆన్ చేసుకుని ఊర్లలో కూడా వింటున్నారు వాక్యాలు సరే రియల్ టైమ్ లో వింటున్నారు నేను ఎన్నిసార్లు చెప్పిన మనకి దేవుడు ఒక టెక్నాలజీ అనుగ్రహించి ఎక్కువ ఖర్చుతో కూడకుండా ఎందుకంటే మనకు నాలెడ్జ్ ఇచ్చిండు కాబట్టి రియల్ టైంలో మనం బ్రాడ్కాస్ట్ చేయొచ్చని మీకు జ్ఞాపకం ఉందలేదు నేను చాలా కాల కింద చెప్పిన ఆండ్రాయిడ్ ఫోన్స్ కొనుక్కొని అందులో ఒక సాఫ్ట్వేర్ వేసుకుంటే ఎయిర్ ప్లేట్ అనే యాప్ వేసుకుంటే మీరు ఇక్కడికి రానవసరండి నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా నేను ఇక్కడికి రావాలనేది ఏం లేదు మీరు ఇంటి దగ్గర కూర్చొని కూడా ఇక్కడ జరుగుతున్న వాక్యం వినాలా ఎందుకంటే ఇక్కడ పాత వచ్చి తరబేదు పొంది బలపడి ఆ యొక్క సత్యాన్ని గ్రహించినాక ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళిపోవాలా ఇంకా కృత వాళ్ళు రావాలా సాధారణంగా క్రైస్తవ సంఘాలలో ఏమంటారంటే పాత వాళ్ళే జమ అవ్వాలా పాత జమ కావాలా కృత ఇంకొచ్చి నిండాలా అది మతపరమైన జీవితం కానీ మనం ఎప్పుడటువంటి జీవితం కోరుకోలే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ సత్యాన్ని దేవుడు నిన్ను ఎందుకరకు ఈ లోకంలోకి పంపించిండు ఎందుకు వరకు ఇంతవరకు నిలబెట్టిండు సచీవ్ లెక్కలో ఆ విషయాన్ని ఆ సత్యాన్ని నిన్ను తిరిగి వెళ్ళిపోవాలా ఎందుకంటే క్రీస్తుని ప్రకటించకపోతే మనకు అందరికి శ్రమ అన్న వాక్యం దేవుడు మంత్రులు మాట ఎన్నిసార్లు మతపెరణ జీవితం క్రైస్తవ జీవితంలో అందరు ప్రకటించారు సేవకుడు ఒకడే ప్రకటిస్తాడు పాస్టర్ ఒక్కడే ప్రకటిస్తా ఉంటాడు కానీ కాంగ్రిగేషన్ అంతా జస్ట్ విని వెళ్ళిపోతా ఉంటారు కానీ అట్లా విని వెళ్ళిపోవడం వలన వాళ్ళు ఎంతగానో శ్రమని జమ చేసుకుంటున్నారు మనం ప్రకటించాలా క్రీస్తుని ప్రసవించాలా ఈ విషయాలు మనకు ప్రభు జ్ఞాపకం చేసిండు కాబట్టి ఇది కేవలం ప్రవచనాత్మకరమైన వాక్యాలు ఇవి మనం ఇక ధ్యానిస్తున్నాం ఆదరణకరంగా ఉండకపోవచ్చు కొంత కష్టతరంగా ఉండొచ్చు కానీ కొన్నింటిని భరించాలి ఎందుకంటే మన హృదయాలు మండినప్పుడే మనం మార్పు చేద్దడానికి అవకాశం ఉంటుంది కంఫర్టబుల్ గా ఉండే వాక్యం వింటే నువ్వు కంఫర్టబుల్ గా నిద్రపోతావు ఇంటికి వెళ్ళి కానీ నీ నీ జీవితానికి పరమార్థమైన గ్రహించకుండానే నీ కాలాన్ని వెళ్లిపుచ్చుకుంటావు కాలాన్ని ముగించుకుంటావు అది కాదు కాబట్టి మనం కొన్ని వారాల నుంచి బూరల తీర్పు అన్న అంశాలని ఇక్కడ ధ్యానిస్తా ఉన్నాము ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ దాన్ని ధ్యానిస్తా ఏది ఫోర్ అవర్స్ ఫోర్త్ ట్రంప్ కి సంబంధించిన విషయాలు ధ్యానిస్తా ఉన్నాం నాలుగు గంటలు అయిపోయింది ఇది ఐదవ గంట స్టార్ట్ చేసినాం ఈరోజు ఇంకా మనము నాలుగవ బూర లోని అంశాలే ధనిస్తున్నాం సంపల్ అన్న అంటున్నాడు పోయిన వరం ఒక వాక్యము నాలుగు గంటల ఒక వచనము నాలుగు గంటలు పోతుందా ఇది ఏదో ఆశ్చర్యకరంగా ఉంది ఒక వచనం అర్థం చేసుకోవాలంటే నాలుగు గంటలు ఖర్చు పెట్టాలనా ఒక అధ్యాయము ధ్యానం చేస్తే అయిపోయేది కదా అనిపిస్తూ ఉంటది కదా కానీ మతపరమైన జీవితం అంతే ఉదయం లేసి మెకానికల్గా ఒక చాప్టర్ చదివేసి వెళ్ళిపోవాలా సిస్టమేటిక్గా చదువుతారు పర్వాలేదు సీరియల్ గా చదివిపో పర్లేదు కానీ ఆయన ఎప్పుడు మాట్లాడాలి మనం చదువుతున్నాం కానీ వాటిని ఎప్పుడు గ్రహించగలుగుతున్నాం మీరు చదువుతున్నారే కాని గ్రహించగా ఉన్నారన్నాడు కాబట్టి మనం ఆ రీతి ఉండకుండా వాటిని గ్రహించాలా గ్రహించినాక వాటిని మన జీవితంలో అవలంబించుకుంటే విశ్వాసం బలపరచబడుతుంది విశ్వాసం బలపరచబడదాక సాక్షా రీతిగా మనం వాటిని పంచుకుంటా ఉంటాం అందరితోని అనేకులు అప్పుడు దాంట్లోకి వస్తూ ఉంటారు అప్పుడు నువ్వు సేవకులు సేవకురాలుగా తయారవుతావు మీరంతా సేవ జీవితంలో ఉన్నవారు కాబట్టి మీకు నేను స్పెషల్గా వాటిని చెప్పడం లేదు కానీ ప్రకటన గ్రంథంలోని నాలుగవ బూరకు సంబంధించిన కొన్ని విషయాలు మరి కొన్ని రోజు ధ్యానించబోతున్నాం ఇది ఎన్ని ఇంకెన్ని వారాలు పోతుందో నాకు తెలియదు ఒక వచ్రాన్ని మనము గత నాలుగైదు వారాల నుంచి ధ్యానిస్తున్నాం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఒక వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం ప్రటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం నాలుగవ దూత ఊర ఊదినప్పుడు సూర్య చంద్ర మూడవ భాగము చీకటి కమ్మునట్లు పగటిలో మూడో భాగమున సూర్యుడు ప్రకాశింపకున్నట్లును రాత్రిలో మూడవ భాగమున చంద్రుడు నక్షత్రములు ప్రకాశింపకునున్నట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను కాబట్టి దేవుడు ఆజ్ఞస్తాడు మూడు ఇవి మూడు గుంపుల సాదృశ్యం అన్ని మనం ఎన్నిసార్లు ప్రభు జ్ఞాపకం చేసింది ఉపవన రీతిగా వాటిని అర్థం చేసుకోవాలా లేక చిహ్న పరంగా లేక సింబాలిక్ గా వాటిని చూపిస్తుంది దేవుడు మనకి ప్రగతి సింబాలిక్ గా ఉంది దర్శనం కలుగుతుంది పోయిన వారము ఒక ఒక క్లారిఫికేషన్ ఒక డౌట్ వచ్చింది ఏంటంటే సింహాసాసన వాడి చేతుల నుంచి ఒక పుస్తకము ముద్రింపబడ్డ పుస్తకము దాని ముద్రలు విప్ప యోగ్యత లేనివాడు ఎవ్వడలేడు ఉన్నవాడు లేడు అని యోహానుభక్తుడు బాధపడుతూ ఏడుస్తా ఉంటే ఒక దూతంటడు ఏడవద్దు ఆ గోత్రానికి సంబంధించిన చిగురు అనే వ్యక్తి ఉన్నాడు అతను ఆ ముద్రలు విప్పుతాడు తండ్రి చేతుల నుంచి కుమారుడు ఆ పుస్తకాన్ని తీసుకొని ముద్రలు విప్ప యోగ్యుడు అన్న విషయాన్ని మనం అయితే ఆ ఆ డౌట్లో క్లారిఫికేషన్ ఏంటంటే తండ్రి చేతిలో తీసుకున్నప్పుడు పరలోకం అంతే గాని భూమి అంతే కానీ ఈ లోకంలో ఈ సృష్టిలో ఎవరికి కూడా యోగ్యత లేదు అంటే యోగ్యత అంటే ఏమంటారు ఇంగ్లీష్లో అథారిటీయా అథారిటీయా అర్హత అర్హత లేదు యోగ్యత అంటే అర్హత కదా పవర్ లేదు క్వాలిఫికేషన్ లేదు ఓకే ఆ పుస్తకాన్ని తీసుకొని తండ్రి చేతి నుంచి పుస్తకాన్ని తీసుకొని దాన్ని విప్పే యోగ్యత వివరలేదు సైతే ఆ డౌట్ క్లారిఫికేషన్ ఏంటంటే మళ్ళీ తండ్రి ఎందుకు ఇప్పలేడు తండ్రి చేతిలో ఉన్నప్పుడు తండ్రి ఇప్పొచ్చు కదా వాళ్ళు తండ్రి ఎందుకు ఇప్పాడు కుమారుడికి ఎందుకు ఇస్తున్నాడు ఇవన్నీ చిహ్న చెప్పబడ్డాయి మనం ప్రకృతి సాహజంగా చూస్తే ఏమవుతుందంటే తండ్రి కూర్చున్నట్లు సింహాసనం మీద గొరపిల్ల అక్కడ కూర్చున్నట్టు గొర్రెపిల్ల ఎట్టని ఇప్పగలదా దాన్ని గొర్రె ఎట్లా ఉంటుందో మీకు తెలుసు ఫిజికల్ గా దానికి నాలుగు కాళ్ళు ఉంటాయి అది ఎట్లా పుస్తకాన్ని తీసుకోగలదు ఎట్లా విప్పగలదు కాబట్టి ఇవి ఫిజికల్ గా చెప్పబడ్డ వాక్యాలు కావు ఇవి దర్శనంలో ఒక సింబల్స్ అవన్నీ చిహ్నా చెప్పబడ్డాయి కాబట్టి పర్లోకం అందే భూమి అందే గానీ సమస్త సృష్టిలో ఎవరికి అధికారం లేదంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి తండ్రికి లేదు అధికారం తండ్రి విప్పలేడు ఆ ఎందుకు విప్పలేడు కుమారుడు ఎందుకు ఇప్పాలా మరి తండ్రి విప్పొచ్చు కదా ప్రాణాన్ని పెట్టడానికి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అన్నాడు కదా ఇప్పుడు ప్రశ్న డౌట్ ఏంటంటే పొందుకున్నాడు కరెక్టే తండ్రి ఎందుకు విప్పడు అన్నగా ఈ డౌట్ క్లారిఫై చేసుకోడానికి కన్ఫ్యూజన్ ఏం లేదు అక్కడ అక్కడ ఏముందంటే తండ్రి చేతిలో నుంచి తీసుకురాకున్నది కానీ తండ్రి ఎందుకు విప్పడు కుమారుడే ఎందుకు విప్పాలా అవి కరెక్టే మనకి ఇక్కడ డౌట్ ఏంటంటే కుమారుడే ఎందుకు విప్పాలా తండ్రి విప్పొచ్చు కదా మనం తండ్రిని కూడా విశ్వసిస్తున్నాం కదా తండ్రి కుమార పరశుధాత్మని మనం విశ్విస్తాం ఈ మూడు ఒకటే కన్స్ట్రక్ట్ అని కూడా విశ్వసిస్తున్నాం కాబట్టి కుమారుడే ఎందుకు అధికారం పొందుకున్నాడు ఇంకా ఎవరికి అధికారం అంటే తండ్రి లేదు అధికారం తండ్రి చేతిలోకి వెళ్ళి తండ్రి కూడా అధికారం వాళ్ళు కుమారుడికి ఎందుకు ఆ యోగ్యత ఇచ్చాడు అంత స్పెషాలిటీ ఎందుకు ఇచ్చాడు ఇవి చిహ్న పరంగా చెప్పబడ్డాయి కానీ మొత్తం బైబిల్లో దర్శనీతిగా చూసినప్పుడు మనకి సింహాసనం మీద ఎప్పుడు కూడా ఇద్దరు కూర్చినట్లు ముగురు కూర్చున్నట్లు కనిపించదు సింహాసనం ఒకటే కనిపిస్తడు ఎహెచ్కెల్ గ్రంథం చూడండి యశా గ్రంథం చూడండి దానిల్ చూసినప్పుడు అంతే స్టెఫెన్ చూసినప్పుడు కూడా అంతే ఒకటే కనిపిస్తాడు సింహాసనం మీద ఎక్కడ చూసినా ఏ దర్శనంలో చూసినా ఏ ప్రవక్త దర్శనంలో చూసినా ఒకటే సింహాసనం కనిపిస్తుంది ఒకవేళ వీళ్ళు ముగ్గురు కన్స్ట్రక్స్ అయితే తండ్రి కుమార్ పరసురా ముగ్గురు అయితే మూడు సింహాసనం ఉండాల అక్కడ కాబట్టి ఇవన్నీ సింబాలిక్ సింబాలిక్ అంటే చిహ్న చెప్పబడ్డాయి తండ్రి నేను ఏకాని చూసినవాడు అన్నప్పుడు అవి సింబాలిక్ ఎందుకు ఆ మూడింటిని మనకు ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఎన్నిసార్లు నేను చూపించిన ఈ విషయం తండ్రి కుమార్ కాన్సెప్ట్స్ ఎందుకు వస్తాయి అంటే రిలేషన్షిప్స్ తండ్రి కుమారుని ఎంతగా ప్రేమిస్తాడో కుమారుడు తండ్రిని అంతగా ప్రేమిస్తాడు కాబట్టి ప్రేమని చూపించాలంటే తండ్రి కుమారుడు కనిపించాలి అక్కడ తండ్రి ప్రేమ తండ్రి ప్రేమ కుమారునికి ఎట్లా చూపించాలనో ఆ చూపించడం కొరకు మనకి వాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఏకరీతిగానే ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం ఆది కాణాలను చూస్తే నీకు ఎక్కడ కనిపించారు ఆది అందు దాని తర్వాత చూడండి దేవుని ఆత్మ కనిపిస్తుంది ఫస్ట్ ఆత్మ కనిపిస్తుంది దాని తర్వాత ఎప్పుడన్నా తండ్రి కనిపించింటా పాత నిబంధన కాలం అంతట్లో ఎవరు కదా ఏం పేరు మొదటి కొరింతలు రాసిన పత్రిక పదిహేను ఓకే ఇరవై అంతే కదా అప్పుడు మళ్ళా నుంచి ఏం చూస్తున్నావు తండ్రిని సెపరేట్ చేసి చూస్తున్నాం అంతే కదా నీకు కనిపిస్తుంది ఆ రీతిగా పెట్టద్దు తీయద్దు అంతే కరెక్ట్ సో ఇప్పుడు ఇప్పుడు నువ్వు నేర్చుకున్న కరెక్టే మేము కూడా అదే వ్యత్యాసం ఏం లేదు మన క్లారిఫికేషన్ ఏంటంటే తండ్రి కుమారుడిని సెపరేట్ చేస్తున్నాం మనం ఈ వాక్యం ఆ రీతిగా చూపిస్తుంది నీకు సెపరేట్ ఉంది కరెక్టే ఎందుకు ఆ రీటిగా సెపరేట్ చూపిస్తున్నాడు కొరంతెల్ రాష్ట్ర పత్రికలు ఎందుకు అట్లా చెప్పాడు అది అర్థం చేసుకోవాలా రోమన్ రాష్ట్ర పత్రికలు ఎందుకు ఎందుకున్నదంటే ఆ ఫస్ట్ సెంచురీలో అవును కరెక్ట్ తండ్రి ఆకర్షింపబడితేనే ప్రాధాన్యత ఇస్తున్నాడు ఎందుకు అది మనం నేర్చుకోవాలి ఎందుకు ఆ రీతిగా చూపిస్తున్నాడు మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలనో మనకి యుక్తంగా తెలియదు కాబట్టి నేర్పించడం కొరకు చూపిస్తాడు తండ్రిని ఆ రీతిగా సంబోధించాలని నేర్పిస్తాడు అంటే మన ప్రభుకి మనం ఆరాధన ఇవ్వద్దా అంటే అవును మనం చూస్తాం ప్రణాన గ్రంథంలో అందరూ గొడవపిల్లని ఆరాధించినట్టు మనం చూస్తాం కదా అక్కడ కాబట్టి ఆరాధిస్తాం అంటే తండ్రిని సెపరేట్ గా కుమారుని సెపరేట్ గా తీసి ఆరాధించాలనా ఉన్నది కరెక్టే అంటే నువ్వు సెపరేట్ చేస్తున్నావు మనం ఊహించుకోవద్దు ఇప్పుడు తండ్రి కుమారుడు ఏకపై ఉన్నప్పుడు సెపరేట్ గా ఆరాధించాలనా కాబట్టిప్పుడు కేవలం తండ్రిని ఆరాధించాలంటావు దేవుని ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యత ఆరాధించారు దేవుని ఆరాధించే సమస్త అధికారం పొందుకున్నాడు కాబట్టి ఆయనకే మహిమ చెల్లించాలా అసలు లేదా నేను మీకు ఎన్నిసల చూపించిన వాక్యం యోహాన్ సువార్తలా ఎన్నో వాక్యాలు చూపించాను తండ్రి నన్ను మహిమపరచు అరే అంత డైరెక్ట్గా చూపించాను వాక్యాలు నేను నే అన్నీ ఉన్నాయి అయ్యారా ఇక్కడ ఆ వాక్యాలు అన్నీ ఉన్నాయి దొరకలేదా యోహన్ సువార్తో పదిహేడవ అధ్యాయము రెండవ వచనంలో రెండు పది ఇరవై రెండు ఐదు ఈ నాలుగు వచనాలలో చాలా క్లియర్ గా ఉంది ఈ కరెక్టే అనేసి నువ్వు ఒక వాక్యాన్ని తీసుకుని తక్కిన తృణీకరిస్తావా కన్ఫ్యూజన్ ఏం లేదు బ్రదర్ మనం ఏంటంటే యేసు ప్రభుని మహిమపరచాలా అని అక్కడ క్లియర్ గా ఉన్నప్పుడు ఎందుకు మహిమపరచదు ఆయన నీ పాపంల కొరకు నా పాపం కొరకు మరణించి సమ్మధి చేయబడి తిరిగి లేచినాక మనకి రక్షణ అనుభవాన్ని ఇచ్చిన వాడు మరి ఆయన పరచాలి కదా అంటే ఇప్పుడు నీకు కన్ఫ్యూజన్ లేదన్నట్టు వెరీ గుడ్ సో అదే అల్టిమేట్లీ మనకు కావాల్సింది కూడా అదే ఇప్పుడు ఏం కన్ఫ్యూజన్ లేదు కాబట్టి ఏసు మహిమపరచాలా వెరీ గుడ్ సో మనకి ఇక్కడ క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఎంటీ అయిపోతున్నాడు అవును ఆల్రెడీ ఎంటీ అయిపోయింది ఈ లోకంలోకి వచ్చి మన మొదటి నుంచి మీకు చెప్తుంది కూడా అదే ఇది ఆరాధన సమయం కాదు జస్ట్ వాక్యం చెప్తే మీరు వినేశ్ వెళ్ళిపోవడానికి వారు మీరంతా సేవ జీవితండి ఎవరు సరే ఓవర్ టైం ఇవ్వలేదు నేను మీకు టైం ఇస్తున్నా కదా నేను మీకు టైం ఇస్తున్నా కదా క్లారిఫికేషన్ ఎన్ని సార్ ఎన్ని మళ్ళీ నీ క్లారిఫికేషన్ నువ్వు నువ్వు సాయంత్రం ప్రశ్న ఇచ్చినప్పుడు తెల్లవారి నీకు జవాబు ఇచ్చినా అది నీ ఇష్టం నీవే ఆర్పడింది ఎందుకంటే నీ డౌట్ కదా నువ్వు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలే మరి ఇప్పుడు ఇన్ని సాలిగడత ఎప్పుడన్నా కూర్చున్నావా క్లారిఫికేషన్ ఇప్పుడు ఇది ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించడం మనం కరెక్టే ఎప్పుడన్నా కూర్చొని క్లారిఫికేషన్ ఎప్పుడు అడగలేదు బ్ర నువ్వు నేను మళ్ళా నీకే ఆహ్వానిస్తున్నా ఇవి క్లారిఫికేషన్ కొరకు కూర్చున్నాం రా కాని ఇప్పుడు కాదు దీని తర్వాత కూర్చున్నామా రేపు కూర్చున్నామా అదే ఎందుకు కోపం బ్రదర్ ఇప్పుడు సాయంత్రం సాయంత్రం నువ్వు ప్రశ్నించినావు నువ్వు నువ్వు వేసిన ప్రశ్నకి వాక్యాలు చూపించండి అందులో కోపం ఎందుకు కదా బైబుల్ వాక్యము అట్లా కాదు నీకు డౌట్ వచ్చింది నీ డౌట్ కి తగిన ప్రశ్నలు నేను నీకు ఇచ్చిన కోపం ఎందుకు ఎందుకు కరెక్ట్ కాదు నువ్వేమన్నావు ఎక్కడ ఉంది దేవుని వేసుకుని మనమేమో పరిచదన్నావు నీకు ఐదు వాక్యాలు చూపించినా ఇంకా కోపం ఎందుకు నువ్వు కోపమే అంటున్నావు ఇప్పుడు అంటే నువ్వు ఆ వాక్యాలు చూడకుండా ఏం చర్చిస్తావు నాతో పెట్టాల ఇప్పుడు ఒకటి విషయం ఒకటి బాగా తీసుకో నాకే అన్ని తెలుసా నేను ఎప్పుడు చెప్పలే ఇప్పుడు నీకు బయలుపరచబడిన ప్రీతిగా నువ్వు నాకు షేర్ చెయ్యి నేను నేర్చుకుంటా ఇప్పుడు నువ్వు వేసినావు నాకు ప్రశ్న నేను దానికి జవాబు చూపించిన వాక్యంలో అది కరెక్టా కాదని నీ బాధ్యత కదా చెప్పడం ఇప్పుడు చెప్తే రెండు మూడు నెలల క్రితం జరిగిన మాట ఇది రెండు నెలల క్రితం జరిగిన మాట నువ్వు సడన్లీ ఇప్పుడు అట్లా ఈ డౌట్ నీది కదా ఈ డౌట్ నీది కదా నువ్వు డౌట్ రేజ్ చేస్తే నీకు జవాబు ఇచ్చినా మళ్ళీ దానికి తర్వాత నువ్వు కూర్చొని డిస్కస్ చేయాలి కదా నాతోని నువ్వు డిస్కస్ చేయకుండా ఇప్పుడు సడన్లీ ఇప్పుడు డ్రై చేసి నువ్వు ఎప్పుడు రాలేదంటే తప్పు నాలుగు లెక్క పెడుతున్నావు అది తప్పు లేదు అది అది నీకే కదా నేను పెట్టింది మెసేజ్ అడుగు వీళ్ళందరికి పెట్టిన మెసేజ్ ఒక్క నేను ఎప్పుడైనా అనలేదు తప్పెందుకు ఇప్పుడు మెసేజ్ ఇప్పుడు నిన్న రాత్రి ఈ రోజు రాత్రి నీకు డౌట్ వచ్చింది తెల్లవారి నేను ఈ డౌట్ క్లారిఫై చేసినా అందులో తప్పు ఏమైనా ఉందా ఇప్పుడు నువ్వే అంటున్నావు మరి తప్పని ఇప్పుడు నువ్వేమన్నావు తెల్లవారి ఎస్ఎంఎస్ పెట్టడం తప్పు కదా అని నువ్వే అంటున్నావు ఇప్పుడు తప్పు లేదంటున్నావు నువ్వు విను విను ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు నువ్వేసిన ప్రశ్న ఏంది బైబుల్లో ఎక్కడ ఉంది నన్ను మహిమ పరచాలని ఏసులో చెప్పిండవు అన్నవా లేదా ప్రశ్న వీళ్ళందరూ దానికి సాక్షులు కదా ఎక్కడ మహిమ పరచాలా అని ఉంది అన్నావు అంటే బైబుల్ ఎక్కడ ఉందో చూపించాలా లేదు నేను నేను ఇంటెలెక్చువల్ గా చూపించేది కాదు ఎక్కడ ఉందో అదే చూపించాలా నీ ప్రశ్న అది కాబట్టి మళ్ళీ బైబిల్ ఎక్కడుందో అక్కడ చూపించిన నీకు నేను ఇంకా దాంట్లో కోపం ఎందుకు రావాలా ద్వేషం ఎందుకు రావాలా కదా ఇప్పుడు అట్లా కాదు నువ్వేసిన ప్రశ్నకి తగిన జవాబు అది కరెక్ట్ ఏమల్ నువ్వు అప్పుడు ఏం చేయాలంటే ఇమ్మీడియట్లీ నువ్వు కూడా దానికి రిప్లై ఇవ్వాలా ఈ వాక్యం కూడా చదవండి బ్రదర్ అని అంతేగాని నాకు నీ మీద కోపం ఉన్నట్లు వ్యక్తపరిచినట్లు నువ్వు చెప్తున్నావు అది మనమున్నది ప్రేమ సిద్ధాంతం నువ్వు ఎదిరించొచ్చు బ్రదర్ ఇప్పుడు నీకు ఆ ఆడియన్స్ లో కూర్చున్నప్పుడు నీకు హక్కు నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నేను జవాబిచ్చే నాకు ఏమంటాం జవాబు ఇవ్వడానికి నేను ఇక్కడ అంతే కదా క్లారిఫికేషన్స్ కూడా ఉన్నా మనం ఈ క్లారిఫికేషన్ లేకుంటే నీకు ఎప్పటికీ అసంతృప్తి నీ లైఫ్ లో ఉండిపోతుంది కదా నేను రిప్లై ఇవ్వడం ఉద్దేశం ఏంటంటే నువ్వు రైజ్ చేసిన ప్రశ్నకి వాక్యాలు చూపించే అది నువ్వు డిఫరెంట్ గా అర్థం చేసుకున్నావు అంటే ఇంతకాలం ఈ హృదయంలో పెట్టుకున్నామంటే అది ఖచ్చితంగా తప్పు అది క్లారిఫై చేసుకుని అలసింది ఇన్నిసార్లు వచ్చినప్పుడు బైబుల్ లో ఎక్కడ ఉందంటే బైబుల్ అక్కడ చూపించాను అంతకంటే అంటే ఇంకా నీ మీద నాకు కోపం వచ్చినట్లు ద్వేషం ఇచ్చినట్టు నేను ఎట్లా వ్యక్తపరిచినట్లు ఉత్త వాక్యాలు చూపించాను నీకు అంత యోహాన్స్ వాక్యాలు చూపించాను అంతకంటే ఏం చూపించలేదు నేను నేను ఇంకా ఇంకేమైనా ఎక్స్ట్రా రాశానా ఎస్ఎంఎస్ అది వీళ్ళందరూ పంపిస్తాను సేమ్ ఎస్ఎంఎస్ అక్కడ ఎక్కడ వాక్యాలు వాక్యాలన్నీ కోటేషన్స్ అన్ని పంపించాను ఖచ్చితంగా కూర్చుందాం బ్రదా నువ్వు అన్నట్టు ఎప్పుడు కూర్చుందాం చెప్తే కూర్చుందాం ఓపికతోని అట్లా అట్లా తప్పది ఇప్పుడు అందరికీ కన్వింట్గా ఉండాలా నువ్వు జాబ్ చేస్తావు నేను కూడా జాబ్ చేస్తాను అది తప్పది అది సవాల్ అంటే ఇక్కడికి అన్ని రకాల వాళ్ళు వస్తా ఉంటారు అందరినీ మనం తాళ్ళుతాం అందరినీ భరిస్తాము బట్ దానికి అప్రాపరేట్ టైమ్ల క్లారిఫికేషన్స్ కొరకు మనం సమయాన్ని ఏర్పరచుకోవాలా ఖచ్చితంగా నేను మీ ఇంటికి వస్తాను బార్ కూర్చుందాము మీరు నా ఇంటికి వస్తావా అట్లా కాదు వాళ్ళకి డౌట్ ఉంటే వాళ్ళు ఆడుతారు నీకు డౌట్ ఉంది కదా నువ్వు ఆడుతావు అంతే కదా సరే అయితే ఒక తీర్మానిచ్చుకో అట్లా కాదు విను విను లేదు ఇప్పుడు వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు వస్తారు నిజానికి అది అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు వాళ్ళకి డౌట్ లేదేమో వాళ్ళకి డౌట్ లేదేమో నేను అక్కడ చేయను నీకు ఇష్టం ఉంటే కూర్చుందామంటాను అంతే నీకేదో బలవంతంగా చెప్పాలని లేదు అట్లా పర్లేదు అట్లా కాదు సింపుల్ లేదు లేదా ఇప్పుడు ఒకటి అట్లే కాదు మనము అట్లే కాదు ఇది ఆయన కర్త కాదు కదా ప్రభు ఇది సమాధానంతో కూడింది ప్రేమతో కూడింది కదా ఖచ్చితంగా డౌట్స్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళంతా సేవకులే నువ్వు కూడా సేవలో ఉన్నవాడివేం రెండు గుణగణాలు మనం ఎన్నిసార్లు చూసినాం కదా వీరు అనిధ్యులు వీరి నోట అబద్ధం లేదు నువ్వు ఎందుకు అనుకుంటే ఇప్పుడు ఒకటి ఇష్టం చెప్పు లేదు మనం కాదు కదా తీర్పు అర్లం అయినా కదా మనం తీర్పు ఇప్పుడు ఒకటి నువ్వే అంటున్నావు కదా గుణగణాల గురించి నువ్వేం గుణగణాలు ఆయన అవును లేము బ్రదర్ అందుకే నేర్చుకుంటున్నాం కదా అందుకు వరకే ప్రార్థన చేసినాం మనం ఇక్కడ ఎందుకు జందిస్తున్నాం అంటే ఇది బైబుల్ స్టడీ కరెక్టే ఇప్పుడు అవును కరెక్ట్ లేవు బ్రదర్ నేర్చుకుంటున్నాం అందుకే నాకు లేవు నేను నేర్చుకుంటున్నా నేను వాటిని పొందుకోవడానికి ప్రయాసపడుతున్నా లేదు లేవట్టునంటే ఆ గొంపులో ఉండడానికి ప్రయాస పడుతున్నాం నేను ఎన్నిసార్లు లేదు ఉండొచ్చు ఒక దశలో ఉండొచ్చు పడిపోయి ఉండొచ్చు తిరిగి లేయచ్చు నీతి మంతుడు ఏడు మారు తిరిగి లేసానది వాక్యం ఉందా లేదా అందుకే ఒక ఒక చివరిగా ఒక విషయం నేను చెప్తాను మనము విను ప్రదర్ ఒక్కసారి ఒక మాట తర్వాత మనం వ్యాఖ్యలు చేస్తాం మనం అందరము ఏ ఏ భేదం లేదు కదా అందరం పాపం చేసిన వాళ్ళమే ఆయన అనుగ్రహించు కృపను పొందలేకపోతున్నాం కదా అందుకొరికే ఆయన తన ప్రాణాన్ని మన కొరితో త్యాగంగా బలియాగంగా అనిపించింది మనం అంతా రక్షణ పొందిన వాళ్ళము అయినా మనకి ఇంకా శరీర బలహీనతలు ఉన్నాయి ఉన్నాయి అహము ఇట్లాంటివన్నీ ఉండయి బలైనతలు వాటిని ఓవర్కమ్ చేయడం కోరికే మనం ప్రయాసపడుతున్నాం ఇక్కడ అందుకే పౌరుల భక్తులు ఒక విషయం చెప్తాడు సంపూర్ణ ఊటకు సాగిపోతాము రండి అంటాడు అనడం మనం ఇప్పుడు సంపూర్ణంగా ఉన్నామా అవును హండ్రెడ్ నేను ఒప్పుకుంటాను నువ్వు కరెక్ట్ నువ్వు అర్థం చేసుకున్నా లేదు నేనైతే ఎప్పుడు అనుకోలే ఎట్లా ఉండేది ఉండేది ఉంటే మంచిదే కదా కరెక్టే ఒకవేళ నేను సంపూర్ణంగా ఉన్నానని ప్రార్థన చేస్తే సంపూర్ణంగా నేను తయారీగా ప్రార్థన చేస్తే తప్పేముంది అంతే కదా మనం కాదు కదా తీర్పు తీర్చేవాళ్ళు ఇప్పుడు ఒకే సార్ ఇవన్నీ అర్థం కావు కదా మనకు కూడా అవును కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ నాకు అర్థమైంది నీ హృదయ వేదన ఖచ్చితంగా నాకు అర్థమైంది అందుకే అయితే ఒకటి ఈ ప్రశ్న నువ్వే కాదు కదా చాలా మంది వేస్తారు ఈ ప్రశ్న కరెక్టే కరెక్ట్ నువ్వు నువ్వు నువ్వు నీ లాజిక్ కరెక్ట్గా ఉంది నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు లాజిక్ అదే దాన్నే అంటారు మనం సైంటిఫిక్ గా నువ్వు ఏం చెప్తున్నావు అక్కడ ఎక్కడుంది లిటరల్ గా ఉండాలా ఏ స్ప్రభు దేవుడు నేనే దేవుడు అని లిటరల్ గా ఉండాలా నువ్వు అంటున్నావు కానీ నేను నీకు ఎన్నిసార్లో చూపించిన నువ్వు తోమ విషయంలో కానీ తోమకు ఎందుకు బయలుపరచబడింది నా దేవా నా ప్రభు అని నాయన ముందు ఆయనకు బయలుపరచబడింది నీకు బయలుపరచబడతా లేదు అంతే తేడానికి చెప్పాలి ఎడ్యుకేటెడ్ పీపుల్ కి ఎందుకు అర్థం కాదు ఎందుకంటే వాడు ప్రకృతి సహజంగా వీటిని చూస్తున్నాడు మనం ఆత్మలో చూస్తున్నాం వీటిని అదే నువ్వు లిటరల్ గా చూస్తే కన్ఫ్యూజ్ ఎందుకంటే చెంద ఒక ఒక పని చేద్దాం బ్రదర్ నెక్స్ట్ వీక్ ఒకసారి నువ్వు మాకు చెప్పు మేము కూర్చొని వింటాం నువ్వు ఇక్కడికి వాక్యం ప్రకటి అండ్ ఇప్పుడు మేమేమి ఇప్పుడు అది కూడా నేను నేర్థి ఏంటంటే నీకు వచ్చి నువ్వేం నేర్చుకున్నావో మాకు చూపిస్తే మేము కూడా నేర్చుకుంటాం కదా నువ్వు మనవి అట్లా కాదు నువ్వు నిజంగా చేస్తా అంటే చెప్పు మేము ఒక స్పెషల్ మీటింగ్ అరేంజ్ చేస్తాం అట్లా కాదు నేను అట్లా కాదు నువ్వు నీకేమేమి బయల్పరచబడ్డావు యో డౌట్స్ అవన్నీ అంటున్నావు కదా అవి మాకు ఒకసారి ప్రజెంట్ చేయరాదు మేము వింటాం ఆ వాక్యాలు అరే అట్లా కాదు మళ్ళీ నువ్వు డిఫరెంట్ రూట్ లో వెళ్ళిపోతున్నావు నేను అనేది ఏంటంటే నీకేమేమి అవన్నీ ఉన్నాయో ఆ విషయాలు అవొకసారి ఇక్కడికి వచ్చిన లేబీ మాకు చెప్పరాదు నేను కూర్చొని వింటాం అది బెస్ట్ కదా ఇప్పటికి కూడా నాకు కన్ఫ్యూజన్ ఉంది నీ మైండ్ లో ఏముందో మాకు క్లారిటీ లేదు ఇప్పుడు ఇప్పుడు గత ఆల్మోస్ట్ అట్లాగ సింబస్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనము దగ్గర దగ్గర నా గ్యాప్ ఉన్న కాడికి ఎయిటీన్ ఇయర్స్ నుంచి మనం పరిచయం కదా నీకు ఎప్పుడు కూడా ఇటువంటి డౌట్స్ లేవు నీకు ఇప్పుడు వస్తున్నాయి డౌట్స్ అంటే నువ్వు ఇప్పుడు కొంచెం మెచ్యూర్గా అవుతున్నావు వాక్యం పరిశీలించడం నేర్చుకుంటున్నావు కరెక్టే కాబట్టి ఖచ్చితంగా నీకు వస్తున్నాయి డౌట్స్ ఎయిటీన్ ఇయర్స్ క్రితం నాకు కూడా ఉండే డౌట్స్ అవి కానీ ఈ ఎయిటీన్ ఇయర్స్ లో నువ్వు ఎప్పుడు కూడా ఈ విషయాలు క్లారిఫై చేయలేదు ఇప్పుడు సడన్లీ నీకు వస్తున్నాయి అంటే మాకు కూడా భవిష్యత్తు క్యూరియాసిటీ దేవుడికి ఏమైనా బయలుపరుస్తుండేమో అని మాకు కూడా తెలుసుకోవాలని ఆశ ఉంది మళ్ళీ మీకు ఉందలేదు నాకైతే అది ఉంది ఆశ అంటే నీకు కూడా కొన్ని విషయాలు బయలుపరుస్తుండే మేము నేర్చుకుంటాం కదా నీ నుంచి ఒకసారి వచ్చి ఇక్కడ నాకు మాకందరికి నాకనే కాదు మాకందరికీ అవి ప్రజెంట్ చేస్తే మేము అవన్నీ రాసుకుంటాం వాక్యాలు రాసుకొని మేము కూడా పరిశీలిస్తాం పరిశీలించినాక అవి కరెక్టా కాదా అవి ఎట్లా అర్థం చేసుకోవాలా నువ్వు అర్థం చేసుకున్నావు మేము క్లారిఫికేషన్స్ తీసుకుంటాం కదా అప్పుడు హార్మోనియం ఉంటుంది కదా మనకు సమాధానం ఉంటుంది కదా ఇప్పుడు నాకు తెలుసు నీకు సమాధానం లేదు నీ హృదయంలో మాటల్లో పడుకోవాలి మరి ఆ టైంలో అనుకోండి సమాధానం ఎందుకు ఇస్తున్నారు మీరు అంటే ధర్మశాస్త్రాన్ని పాటిస్తే చాలు పాటిస్తే చాలు చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న డౌట్స్ పెట్టే చేసుకోవద్దు మీరు దీంట్లో నార్థాలు పాటిస్తాను ప్రతిరోజు ప్రయత్నించారు సాధారణంగా కమత ఆస్తిలో ఉన్నది. అది లాసప తెలు చెట్టు ఆస్తిలో ఉన్నది. మనిరంలో కెనమ ఉసిదా. మనిరంలో కెనమ ఉసిదా? దేవత నాది ఆశేనే. ఆ బకట కొట్టుడట కొట్టుడట పాఠం చేసి వా శాసపు కొట్టుకొని కొట్టుకొని చెన్నల వై. అలా చెట్టు ఆడిని జీవించకూడ. వేరేదానికి తీసేన మనం అవసరా. అలా చెట్టుప్రకారం జీవించాలె వల్సతమ. కరెక్ట్. మన జీవించే జీతమ. మన ఇంటి పక్కోడి పోవాలి సాక్షాత్తు. మన ఇంటి పక్క డ్రైస్తా తింటారు పక్క చెప్పాలి చెప్పారు సరిగిందని చెప్పేసి మరిగా జరిగింది చెప్తాం మనం చెప్పాలంటే మన పండగ తినాలేమని మనం ఆలోచిస్తాం చెప్పాలి నువ్వు పడగొదేస్తుంటే వాళ్ళు నిలబడతావు నేను తండ్రి కాబట్టి రాదు ఉడికే గానీ బిడ్డ కానీ నువ్వు ఏమన్నా బాల్యం చేసుకోవాలి నువ్వు అర్థం చేసుకున్నావు చె ఇంట్లో భయపడగలం ఏమైనా విషయంలో మంచిది కాదు ఖచ్చితంగా మంచిది కాదు ఎవరు కరెక్టే నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు ప్రతి దశలో క్రీస్తుకు మాదిరిగా ఉంటేనే సాక్ష్యం ఇవ్వాలి కరెక్ట్ నువ్వు చెప్తుంది ఇప్పుడు ఒకటి వారు శ్రీనివాస్ వారు నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు ఎందుకంటే మనం క్రీస్తుకు మాదిరి ఆయన క్రీస్తు కలిగిన మనసు ఉండాలా హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటా అవును హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఒప్పుకుంటా ఏంటే ఇప్పుడు నువ్వు చేసినావు మనము క్రీస్తుకు మాదిరిగా ఉండాలి లోకంలో ప్రతి దశలో కుటుంబ జీవితంలో వ్యక్తిగత జీవితంలో సాంఘిక జీవితంలో ఉద్యోగ స్థలంలో ప్రతి స్థలంలో ఆయనకి మాదిరిగా ఉండాలి కరెక్టే అంటే నువ్వు వేస్తున్న ప్రశ్న ఏంటంటే ఇక్కడ లేమన్నట్టు ఒకసారి అట్లా వస్తుంది అంత తప్పు అట్లా తప్పు ఇక్కడ లేరని చెప్పడం తప్పు ఎందుకంటే అట్లే కాదు వీళ్ళు నువ్వు ఇతరులని నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా అవును ఎందు ఎందుకు వ్యర్థమైంది అట్లే మీరంతా సేవ జీవితం నుండి అనేక ప్రాంతాల గుణం ఒకరిషం నేను చెప్పాడు దీని ప్రకం మీరంతా సేవకులు రకరకాల ప్రాంతాల్లో పోయి సేవ చేస్తారు నేను ఏమనుకుంటాను మీరు మీరు మంచి సేవకులు కాబట్టి మీరు కష్టంగా మాదిరిగా ఉన్నారని నేను అనుకుంటాను నేను ఎందుకు వచ్చి మీ ఇంట్లోకి వచ్చి మీ కుటుంబంలో బాధపడతాలో మంచిగున్నారా లేదా నేను పరిశీలించామన్నా అది నా బాధ్యత కాదు కదా అది గలతలు రాసిన పత్రికలు చెప్పిండు కరెక్టే అక్కడ ఎందుకు చెప్పిండు మీరు విగ్రహార దిక్కులు అయిపోతున్నారు కాబట్టి అని చెప్తాడు అది నా బాధ్యతనా నా బాధ్యతనా శ్రీనివాస్ రాయర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇక్కడ మనము ఈ ఈ వాక్యం ఈ స్టడీ అనిస్తుంది కదా ఎయిట్ ఇయర్స్ లో నేను అజంషన్ ఏంటంటే మీరు బాగా వాక్యా ముగించండి మీకు కరెక్టే మంచిదే నీకే కాదు డౌట్స్ దేవుని వాక్యం ధ్యానించినప్పుడు అంతమంది డౌట్స్ వస్తుంటాయి ముఖ్యంగా ఏంటంటే ఈ గుంపుల గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా డౌట్స్ వస్తాయి నీకే కాదు నాకు టూ థౌజండ్ డౌట్స్ విను విను అది ఒక కాంటెస్ట్ నువ్వు ముగించాయి అట్లా నేను వినుభా విను ఒక ఒక అంశము ఒక అంశం గురించి ధ్యానిస్తే అప్పుడు అది ముగించకుండా వేరే అంశంలో పోవద్దు నీతో జరుగుతున్న సమస్య అదే ఒక టాపిక్ మాట్లాడుతూ ఇంకొక టాపిక్ లా జంప్ అయిపోతే ఏమవుతుందంటే మాకు కూడా ఆ ఇంట్రెస్ట్ పోతుంది ఎందుకంటే మాకు కూడా ఉంది చర్చించాలా ఖచ్చితంగా ఎందుకంటే ఇది బైబుల్ స్టడీ కాబట్టి ఇది ఆరాధన సమయం కాదు సండే కూడా పాస్టర్ ఒక హాఫ్ అవర్ ఫార్టీ మినిట్స్ వాకింగ్ చెప్పి వెళ్ళిపోయింది కాదు ఇది ఇది బైబుల్ స్టడీ కాబట్టి క్లారిఫికేషన్ ఖచ్చితంగా ఉండాల కానీ నువ్వు క్లారిఫికేషన్ ఇచ్చే టైంకి ఏం చేస్తున్నావు అంటే నెక్స్ట్ టాపిక్ కి జంప్ అయిపోతున్నావు దాంతో ఏమవుతుంది అంటే మాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది హా కన్ఫ్యూజన్ ఉంది అంటే ఖచ్చితంగా అవసరము ఎందుకంటే యుగ సమాప్తిలో ఎటువంటి డౌట్స్ వస్తా ఉంటాయి ఎథీస్ డౌట్ క్వశ్చన్ రేజ్ చేస్తుంటారు వేరే మతాస్తులు క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఉంటారు జెహో విట్ సిస్టర్ చెప్పినట్టు జెహో విట్నెస్ వాళ్ళు రైజ్ చేస్తుంటారు కాబట్టి అందరూ చేస్తారు ప్రశ్నలు కానీ ఓపికతోని ప్రేమతోని ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని పేద రాష్ట్ర మనం చూసినాం ఎలా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడానికి మన వాక్యం చూసినాం కాబట్టి మనం ప్రయాస పడుతున్నాం కానీ ఆ ప్రశ్న వేసే టైంకి ఆ జవాబు వెతుక్కునే సమయంలో ఇంకొక ప్రశ్నకి జంప్ అయిపోతే మొదటి ప్రశ్న ప్రశ్న లాగా నడిపోతుంది లైఫ్లో నీకు త్రీ ఇయర్స్ కాదు ఇంకొక థర్టీ ఇయర్స్ అని అట్లానే కాబట్టి మనం ఖచ్చితంగా దానికి జవాబు వెతుక్కోాలా అప్రాపరియట్ టైంలో ప్రతి ప్రశ్న రాసుకోవాలా బీకున్న ప్రశ్నలు మాకు ఎట్లా తెలుసు చెప్పు ఒక టైం ఒక ఒక సిస్టమేటిక్గా నువ్వు ఆ ప్రశ్నలు మాకు ఇస్తే వాటిని మేము ధ్యానిస్తాం ఎందుకంటే నేనైనా పెద్ద ప్రొఫెసర్ అని చెప్పుకుంటులే కానీ నాకు అన్ని తెలుసు అని క్లారిఫికేషన్ ఒకటి అంటే అది నీ ఒకటి వేరు ఇప్పుడు కరెక్టే ఇప్పుడు నేను నీ గురించి అయితే చెప్పలేదా వాక్యం నీ గురించి అయితే చెప్పలేదా వాక్యం నేను మతపరమైన జీవితం గురించి మాట్లాడే ఇక్కడ ఎక్కడ చూసినా మతపరమైన జీవితం ఏ రీతి ఉందనే మాట్లాడతాం గానీ మీ గురించి ఒక వ్యక్తి గురించి ఎప్పుడు మాట్లాడలేదు ఎవరన్నా మాట్లాడానా ఇక్కడ చెప్పండి రికార్డింగ్స్ ఏడు మనం ఇక్కడ చేసిన ప్రతి మన సంభాషణ అంతా రికార్డ్ అవుతుంది ఇది ఇట్లనే పెడతానండి ఇట్ కూడా చెయ్యండి అర్థమవుతుందా ఇది కంపల్సరీ ఇంటర్నెట్ లాగా మనుషులకు తెలివాలా బైబుల్ స్టడీ అంటే ఇట్లా ఉంటుందని తెలవాలా మనుషులకి ఒక ప్యాటర్న్ కానీ ఇక్కడ ఏమవుతుందంటే అల్టిమేట్లీ ఎక్కడికి కంక్లూడ్ అవుతుంది ఇది ఎక్కడికి కంక్లూడ్ కాదు ఎందుకు కంక్లూడ్ కాదు అంటే విలింగ్ టు లిజన్ కదా అది ఆ ఆన్సర్ పొందడానికి నువ్వు సిద్ధపడాలా సిద్ధపడితేనే కానీ కంక్లూడ్ కాదు నువ్వు వేసిన ప్రశ్న ప్రశ్నలాగానే నిండిపోతుంది నీకే కానీ మాకే కానీ ఆహా ఇప్పుడు నువ్వేసిన ప్రశ్న నేను చెప్పాడు ను వేసిన ఒక ప్రశ్న మళ్ళీ జవాబు మేము ఇవ్వకముందు ఇంకొక ప్రశ్నకు జంప్ అయిపోతే ప్రశ్న నెంబర్ వన్ అలాగే ఉండిపోతుంది కదా నీకే కాదు మాకు కూడా కాబట్టి ప్రతి ప్రశ్నకి జవాబు పొందుకోవాలి ఎందుకంటే జవాబు పొందుకోకపోతే సమాధానం ఉండదు మనం ప్రయాసపడుతుంది అందుకోడికే నీకు సమాధానం ఎట్లొస్తుంది లేఖలో పరిశోధిస్తేనే సమాధానం వస్తుంది మనం ఇక్కడ ఉన్నదే పరిశోధించడం కోరు పరిశోధిద్దాం నాకే అన్ని తెలుసు నేను ఎప్పుడు చెప్పండి సార్ నాకేమి బయలుపరచబడింది అది నేను షేర్ చేస్తాను నేను కూడా ప్రార్థనలో కూర్చుంటే ఒక గంట ప్రార్థన కూర్చుంటా ప్రవా శ్రీనివాస్ వారికి ఉన్న ప్రశ్నలు ఏ రీతి ఉన్నాయి ఈ ప్రశ్న జవాబు ఎట్లా మేము పొందుకోవాలా నేనేదో నా ఆయన నా వ్యక్తిగత గుర్తింపు వరకు నేను ప్రయాసపడతలేను శ్రీనివాస్ వారు కూడా తన వ్యక్తిగత గుర్తింపు వరకు ప్రయాసపడతాడు తనకు ఇంకా యథార్థంగా ఒక డౌట్ ఉంది ఆ డౌట్ క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నాడు మళ్ళీ నేనైతే క్లారిఫై చేయలేని స్థితిలో ఉన్నాను కేవలం నువ్వు తప్ప ఎవరు మాకు క్లారిఫై చేయరు ప్రభావా అని ప్రార్థన చేసి వెతుకుంటే ఖచ్చితంగా ఇస్తాడైనా ఆయన నమ్మదగిన వాడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు మనం దాని వెయిట్ చేస్తున్నామా ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిపోయింది కదా ఖచ్చితంగా ఇప్పుడు వెయిట్ చేయాలి కదా ఇప్పుడు వెతుపోలే కదా నువ్వు త్రీ ఇయర్స్ నుంచి లాంగ్ అది యాక్చువల్ గా ఇయర్స్ నుంచి నువ్వు నీ మైండ్ పెట్టుకోవడం అది లాంగ్ టైం స్పెండ్ అయిపోయింది వేస్ట్ చేసినామని నేను చెప్పాను అదే కరెక్టే నేను పోవాలని ఉంది కానీ మనం పోతలేమంటున్నావు గొర్ర పిల్ల ఎక్కడ ఉంటే అక్కడ పోతుందని ఉంది కరెక్టే అంటే నువ్వు అనేది అంటే మనం పోతలేము కాబట్టి మనం ఎందుకు ఆ గుంపులో ఉండగలుగుతున్నాం అంటున్నావు నీ నీ డౌట్ క్లారిటీ కరెక్టే ఇప్పుడు గొర్రెపిల్ల ఎక్కడ పోతే లేదు కంప్లీట్ గాని ఇప్పుడు కంప్లీట్ గాని నువ్వు లేదంటున్నావు సరే నేను కూడా ఒప్పుకుంటాను గొర్రెపిల్ల ఎక్కడ పోతే వీళ్ళందరూ అక్కడ వెళ్తున్నారు అన్నారు కరెక్టే మంచిదే వాళ్ళు వాళ్ళు పోలేదని నువ్వు ఎట్లా చెప్పగలవరే ప్రశ్న ఇప్పుడు నేను ఇస్తున్నాను జవాబు ఎట్లా ఇస్తున్నావు అంటే వాళ్ళ కుటుంబంలో బాగలేరు వీళ్ళ కుటుంబంలో బాగలేరు నువ్వు అంటున్నావు అది తీర్పరి వా మనం తీర్పు ఇవ్వాలి అట్లా మనలో అంటే ఆయన ఆయన వచ్చేంత వరకు పొందుకోలేదు ఆయన వచ్చేంత వరకు అయితే పొందుకోలేదు సార్ ఇప్పుడు సేవ జీవితంలో ఏమవుతుందంటే ఒక లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేర్చుకున్నావు తర్వాత ప్రకటిస్తావు కదా కంటిన్యూస్ గా నేర్చుకుంటూనే ఉంటావు ప్రకటిస్తూనే ఉంటావు మొత్తం ఇంటి దగ్గర గుర్చొని నేర్చుకున్నాను కానీ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత ప్రకటిస్తా అంటే నీ సేవ జీవితం ఏమైతుందా థర్టీ ఫార్టీ ఇయర్స్ లో ఉదాహరణకి చెప్తున్నాను నేను ఇప్పుడు ఉదాహరణకి నువ్వు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నీకు డౌట్స్ ఉన్నాయన్నావు కానీ ఏ రోజు కూడా ఈ డౌట్స్ చెప్పలేదు అంటే ఈ త్రీ ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్ నీ డౌట్స్ నీతో పాటే డిపోయినాయి మాకు ఒ్వరికి అవకాశం లేకుండా నేర్చుకునే నేనుంచి అట్లా కాదు తప్పది నేను అనేది అట్లా కాదు నువ్వు ఆడియన్స్కి ఎప్పుడైనా రేస్ ఎప్పుడు చేయలేదు నేను ఇక్కడ అనేకులకి అవకాశం ఇస్తున్నా కదా నేను ఒక్కనే కాదు వాక్యం చెప్పండి ఇక్కడ ప్రతి వాక్యం వచ్చి అని చెప్తా ఉంటా నేను ఎవరికి ప్రేరేపణ కలిగితే వాళ్ళు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పాలా నేను ఒక్కడే కాదని మీకు ఎన్నిసార్ ఎందుకంటే మీరు అంతా సేవ ఇంకా నాకంటే ఎక్కువ సేవ చేస్తున్నారు మీరు ముఖ్యంగా సిస్టర్ వీళ్ళందరూ చూస్తే వాళ్ళు ఎక్కువ సేవ చేస్తున్నారు నాకంటే 24 ఫోర్ అవర్స్ ఆ సిస్టర్ ఫీల్ విలేజెస్లలో సేవ చేస్తాను బ్రదర్స్ వీళ్ళంతా వాళ్ళలాగా వాళ్ళు చేసినంత సేవలో ఫైవ్ పర్సెంట్ కూడా నేను సేవ చేయలేదు అందుకనే నేను మీకు అవకాశం ఇస్తాను దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు నా ఒక్కరి ద్వారానే కాదు అది మీకు ఎప్పుడు చెప్తా నేను ఒక్కడినే స్పెషల్ కాదు మనం అందరం దృష్టిలో స్పెషల్ ఎందుకంటే ఆయన తన రక్తాన్ని పెట్టి మనం కొనుక్కున్నాడు మనం సొత్తు కాబట్టి ఆయన అభిషేకం పొందుకున్న వాళ్ళం మనం అందరం ఆయన పరసాదం పొందుకున్న సేవ చేసిన మన సేవ జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు జరిగినాయి ప్రతి ఒక్కరి జీవితంలో జరిగినాయి సేవలు మీ సేవలను అద్భుతాలు చూడలేదు మీరు మీరు అందరూ చూసిన వాళ్ళే అందుకని నేను ప్రతి ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తాను నేను ఒక్కరిని ఎప్పుడు చెప్పడానికి ప్రయత్నించాను అండ్ ప్రతి ఒక్కరి రికార్డింగ్స్ ఉంటాయి ఇంటర్నెట్లో మీరు ఎవరిక్కడ వాక్యం చెప్పినా ఆ వాక్యం ఇంటర్నెట్లో ఉంటుంది మన రేడియో స్టేషన్లో నా ఒక్కడితే పెట్టుకొని నేను క్రెడిట్ సంపాదించుకున్న ఎప్పుడైనా నా కూడా కనిపిస్తుంది అక్కడ నా ఫోటోలో కూడా నేను పెట్టాను వెబ్సైట్లో ఎందుకంటే ఇది వ్యక్తిగత గుర్తింపు కొరకు ప్రయాసపడుతుంది కాదు మతపరమైన జీవితంలో ఉంటుంది అది పాస్టర్స్ వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని వాళ్ళ చర్చ రికగ్నిషన్స్ కోరు మనం ఆ ప్రయాసంలో లేమి ఇక్కడ ప్రభు గుర్తింపబడాలా సేవ జీవితంలో మనము దేవుని మందిరానికి ద్వారపాలకుల ఉండాలన్నాడు దావేది మహారాజ్ నేను నా దేవుని మందిరానికి ద్వారపాలకుల ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు ఆ ఎందుకు ద్వారపాలకుడు ఒక్కడే ప్రభు చెత్త గడిపించగలడు మనము వాచ్మెన్ లాగా ఉండాలా దేవుని సన్నిధిలో కానీ పాస్టర్ లాగా ఉండాలని ఎప్పుడు కోరుకోలేదా ఇన్ఫాక్ట్ నేను పాస్తర్ పొజిషన్ నుంచి వదిలేసి వచ్చిన నేను నంబర్ టూ పొజిషన్ నుంచి వదిలే వచ్చిన వాడిని త్రీ హండ్రెడ్ పాస్టర్స్ ఉన్న సంఘంలో నంబర్ టూ పొజిషన్ మీకు అందరికి తెలిసే నంబర్ టూ పొజిషన్ విడిచిపెట్టి బయటికి వచ్చి సేవ చేస్తున్నాను అంటే మీ ఊహించుకోవాలని నా హృదయ పరిస్థితి ఎటువంటిదో నేను ఉన్నత పదవుల కొరకు ప్రయాసపడలే డైరెక్టర్ పొజిషన్ రెండు సార్లు ఆఫర్ చేస్తే రిజెక్ట్ చేసి నేను ఎందుకంటే సేవ జీవితంలో అవన్నీ అడ్డం అడ్డంకులున్నాను కాబట్టి సరే నేను నా హృదయ పరిస్థితి అర్థం చేయాలని చెప్తున్నాను నేను ఒకటి చెప్పాడు ఏంటంటే నీకున్న డౌట్స్ క్లారిఫై చేయాలంటే ఫస్ట్ నాకు నీ డౌట్స్ తెలియాలా కదా నీ హృదయంలో పెట్టుకొని ఇండివిజువల్గా వాళ్ళకి చెప్తే ఇప్పుడు వాళ్ళకి చెప్పినవు అనుకో నువ్వు అతను వచ్చి నాకు చెప్తే అది సగం ఫిల్టర్ అయిపోయింది నీ నువ్వు వాళ్ళకి ఏం చెప్పినావో ఆయన నాకు వచ్చి చెప్తే నాకు కంప్లీట్గా అర్థం కాదు కదా అందుకే నువ్వేం చేయాలంటే సరే ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు బ్ర ఇప్పుడు ఇప్పుడు నువ్వు వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు చెప్పరు అనుకుంటున్నావా చెప్తారు కదా చెప్తారు అట్లే కాదు సర్పం అని కాదు అదే అది మన సంబోధన తప్పు కాదు తప్పు బ్రదర్ అదే అట్లా ఇప్పుడు సేవకులని సర్పములు అనేది తప్పు మన పదం పడడము ఇప్పుడు చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆయన నాకు ఎందుకు చెప్తాడు నీ మీద ప్రేమ ఉండగా చెప్తాడు ఆ బ్రదర్ కదా వేదన ఉంది బ్రదర్ అని చెప్తున్నాడు అంతే కదా అట్లేదు ఒకసారి ఆ డౌట్ వచ్చినప్పుడు దానికి లాజికల్ కంక్లూజన్ అంటాం ఆ కంక్లూషన్ కాకుండా మధ్యలో దాన్ని తృణీకరించిన వేరే టాపిక్కి పోవద్దు మనము లేనివి ఎప్పుడు ధ్యానించలేదు కదా అదైతే నేను రుజువుపరచగలను ధైర్యంగా చెప్పగలను మనం ఏవి చూసినా బైబుల్ వాక్యాలే చూసి వాక్యాన్ని వాక్యంతోనే పోలుస్తున్నాం బయట నుంచి ఏ నాలెడ్జ్ ఉపయోగించాం మనం దానికి వీళ్ళందరూ సాక్ష్యము మన రికార్డింగ్స్ ఫార్ములేట్ కి అక్కడ ఉన్నాయి ఇంటర్నెట్ లో ట్వంటీ అవర్స్ అవే సాక్ష్యం దాన్ని సరే ఒక క్లుప్తంగా ఒక రెండు మూడు వాక్యాలు నేను మీకు చూపిస్తాను సార్ మన టైం ఎంతెంతిని ప్రకటన గ్రంథంలోని ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం కొన్ని వారాల నుంచి ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో నాలుగవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందన్న విషయమే అయితే ఈ బూరల తీర్పుకు సంబంధించిన విషయాలు అర్థం చేసుకోవాలంటే కొంతకాలం కిందట నేను మీకు చూపించిన పేతులు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని కదా మొదటి పేతులు పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన కదా ఆ వాక్యం అర్థం అవుతానే గాని ప్రణంలోని తీర్పులు ఈ బూరలకు సంబంధించిన విషయాలు ఎప్పటికి అర్థం కావు థియాలజికల్ గా అర్థం చేసుకోవచ్చు పుస్తకాలు చదివి కామెంట్రీస్ చదివి ఇంటర్నెట్లో వెతుకొని చదువుకొని తినడం ప్రయత్నిస్తాం కాని అవి ఎప్పటికీ కరెక్ట్గా మనకు అర్థం కావు కాబట్టి తీర్పులు దేవుడు ఎందుకు ఈ లోకని తీర్పు తీర్పు లోకనికి తీర్పు తీర్చబోతుండు అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ మొదటి పేతురు రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో ఏముందంటే తీర్పు పేతుడు చెప్తుండే ఈ విషయం పేరుకి బయలుపరచబడింది విషయం ఇవి ప్రవచనాలు కాబట్టి తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభము కాలము వచ్చి ఉన్నది కాబట్టి కాంటెక్స్ బాగా అర్థం చేసుకోడు తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభమగ కాలము వచ్చి ఉన్నది అంటే ఆల్రెడీ వచ్చేసింది వచ్చి ఉన్నది అంటే పాస్టెన్స్ కదా గతం అది గడిచిపోయింది వచ్చింది ఆల్రెడీ అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే తీర్పు రెండవది ఆరంభం ఎక్కడ దేవుని ఇంటి వద్ద దేవుని ఇంటికే ఫస్ట్ తీర్పు అనే అక్కడ వాక్యం ఉంది ఆ వాక్యము అర్థమవుతూనే దేవుడు తన తన ఇంటికే ఎందుకు ఫస్ట్ తీర్పు తీరుస్తున్నాడు అంటే తన శిక్ష ఎందుకు ఫస్ట్ తన బిడలకే ఇస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాల అర్థం చేసుకుంటేనే ఈ బూరలు అనేది అర్థమవుతుంది లేకుంటే బూరలు ధ్యానిస్తేపుడు అనేకమైన ప్రాంతాలలో అనేకమైన బైబిల్ స్టడీస్లో గమనిస్తూ ఉంటాము ఈ లోకానికి సంబంధించిన బోధం ఉంటుంది ఈ లోకాన్ని దేవుడు ఏ రిజితిగా శిక్షించబోతుడు అని కానీ శిక్ష ఫస్ట్ దేవుని ఇంటికే అంటే క్రైస్తవ జీవితానికే శిక్ష అనేది అక్కడ చెప్పబడుతున్నప్పుడు ఆ బూరలు అప్పుడు అర్థమవుతాయి ఉదాహరణకి ఇప్పుడు మీరు ప్రణానగ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నవ వర్షంలో మనం చూసినట్లు నాలుగవ దూత గూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములు ఈ మూడున్నాయి ఇక్కడ సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఈ ఈ మూడు గుంపులు ఇవి మూడున్నాయి వీటిని ఇంగ్లీష్లో సెలెస్టియల్ బాడీస్ అంటారు అంటే ఆకాశంలో ఉండే జీవులు అవి ఆకాశంలో ఉండే ఏమంటాము వాటిని సూర్యుడు చంద్రుడు నక్షత్రములు అవి ఆయన సృష్టి ఆయన సృష్టించండి కదా అవి ఎక్కడున్నాయి ఆకాశంలో కాబట్టి ఈ మూడు ఈ మూడింటి శిక్షిస్తా అంటున్నాడు అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఈ మూడు దేనికి సంబంధించినవి సూర్యుని శిక్షిస్తే ఏమైనా అర్థం చంద్రుని శిక్షిస్తే ఏమైనా అర్థం నక్షత్రాలను శిక్షిస్తే ఏమన్నా అర్థం వాటిని కొడతా అంటున్నాడు మూడో భాగాన్ని కొడతా అంటున్నాడు ఆయననే ఆజ్ఞాపిస్తున్నాడు మరి వాటిని కొడితే ఏమైనా అర్థం ప్రకృతి సహజంగా చూస్తున్నాం వాటిని ఫిజికల్గా చూస్తున్నాం ఫిజికల్ గా చూస్తే ఎప్పుడు అర్థం కాదు ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా చిహ్న పరంగా చెప్పబడింది అందుకే కొనతలు రాష్ట్రపత్రికల పావులు ఈ విషయాన్ని మనకు జ్ఞాపం చేసింది పాతవి గతించినవి ఇదిగో సమస్తము కృతమైనవి కాబట్టి ఇప్పుడు ఈ వాక్యాలు ధ్యానించాలంటే మీరు పాత దృష్టితో చూస్తే అంటే పాతది ప్రకృతి సహజమైంది దృష్టాంతం అంటాం ఫిజికల్ ఇంగ్లీష్ లో ఫిజికల్ లేయర్ అంటాం పాతవి గతించినాయి ఫిజికల్ లేయర్ లో చూస్తే అవి ఎప్పటికీ అర్థం కావు గతించిపోయినాయి అవి ఎందుకంటే ఆయన మరణ భూస్థాపన పునరం ద్వారా అవి గతించిపోయినాయి ఇప్పుడు సమస్తం కృతమైనవి కాబట్టి క్రొత్తది అంతా ఆత్మీయమైంది అందుకు వాటిని చూసినప్పుడు నీ కళ్ళు నీ ప్రకృతి సహజమైన కళ్ళతో చూస్తే అవి ఎప్పటికర్థం అందుకే నా ఆత్మీయ నేతలను విపు ప్రభు అని మనం ఎందుకు ఇవి నీ అర్థం కావాలా ఎందుకు అక్కడ నీ ప్రభు నివసిస్తాడు కాబట్టి తర్వాత క్రీస్తు గల్ని మనసు మీరు తెలుసుకున్నాడు ఆయన మనసు నీకు లేకపోతే ఆయన మనసు నుంచి వచ్చిన ఈ వాక్యాలు ఎప్పటి నీకు అర్థం కావు అందుకు మన ప్రయాసం దాని గురించి ప్రభువ నీ మనసు నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థించాలి మనం ఆయన బోలి నడుచుకోమన్నాడు అప్పుడే అవన్నీ అర్థమైతే లేకపోతే అవన్నీ మనకి ప్రకృతి సహజంగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు సూర్యుని శిక్షిస్తే ఏమర్థం లేదు చంద్రుడిని శిక్షిస్తే ఏమర్థం లేదు నక్షత్రాన్ని శిక్షిస్తే ఏమర్థం లేదు కాబట్టి ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దేనికి సంబంధించి అన్నప్పుడు ప్రభు మనకి కొన్ని సంవత్సరాల ఒక విధానం నేర్పించాడు ఈ చిహ్న పరమైన వాటిని నేర్చుకోవాలంటే నీకు కొన్ని కామెట్రీ బుక్స్ అవసరం కొన్ని బైబుల్ డిక్షనరీస్ అవసరం అందులో ముఖ్యంగా మనకి జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ అనే కామెంటరీ దెవరు చూపించింది దాని ఏమంట మనం కాన్ఫాడెన్స్ కాన్ ఇంగ్లీష్లో కాన్ఫాడెన్స్ అంటారు అంటే జేమ్స్ స్ట్రాంగ్ అనే వ్యక్తి ఒక హండ్రెడ్ ఇయర్స్ కితము తన జీవితం అంతా త్యాగం చేసుకుని బైబిల్లో ఉన్న గ్రీకు పదాలు గ్రీకు హిబ్రూ భాష ఓల్డ్ టెస్ట్మెంట్ హీబ్రూ భాషలో ఉంటే న్యూ టెస్ట్మెంట్ గ్రీకు భాషలో రాయబడింది ఫస్ట్ అయితే ఈయన ఏం చేసిండంటే కొంతమందిని ఉద్యోగంలో పెట్టుకొని వాళ్ళందరికీ ఒక ఒకటే పని ఏంటంటే బైబిల్లో ఉన్న గ్రీకు భాషలో ఉన్న ప్రతి పదానికి దాని అర్ధాలు రాయాల ఒరిజినల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఆ మీనింగ్స్ రూట్ వర్డ్స్ అంటారు వాటిని ఇంగ్లీష్లో ఆ రూట్ వర్డ్స్ నుంచి తీసుకొని ప్రతిదానికి ఒక నంబర్ ఇచ్చి ఆ నంబర్ ద్వారా ఆ వాటిని విశదీకరిస్తా పోయిండు ఆ ఆ విధానం చూస్తే కానీ ఇవి ఎప్పటికీ అర్థం అది ప్రభు మనకు చూపించింది మనకే కాదు హండ్రెడ్ అండ్ ఇయర్స్ కి తమ్ము దేవుడు ఆయనకు కానీ క్రమేణ కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరు కూడా ఆ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ని చదవడం కంటిన్యూ చేయలే ఈ రోజు కూడా ఇంతలా ఉంటుంది ఆ బుక్ అంతలా బుక్ తీసుకుని పులిపీటం మీద పెట్టుకుని ప్రతి వర్షం జానిస్తా ఉంటే వాళ్ళు పిచ్చలేకపోతాం అటుపై రెండు వారాల క్రితం మాకు క్రొత్త బ్రదర్ వచ్చింది ఇక్కడ ఆ బ్రదర్ వచ్చి జేమ్స్ నంబర్స్ అని వాక్యాల నేను విషయాలు నేను చూపిస్తానంటే వాక్యం బ్రదర్ మీరు ఏదో నంబర్స్ చెప్తున్నారు నాకు ఏం అర్థం కాలేదు మళ్ళీ ఆయన సేవకుడు అనేక ప్రాంతాలలో సేవ చేసినవాడు మంచి వాక్యం చెప్తాడు మీరు ఏదో పదాలు చెప్తున్నారు ఆ పదాలకు వెళ్ళి మీనింగ్స్ చెప్తున్నారు ఏందో పదాలు అంటే అప్పుడే అతనికి చెప్పాల్సి అంటే ఆ రోజు వరకు ఆయనకు అది బయలుపరచబడలేదు ఏం బ్రదర్ నీకు ఇది మరి తెలి అని నేను కించపరచదు కించపరచు కదా నువ్వు సేవకును పోయి నీకు ఎందు తెలియదు అని చెప్ప అనొచ్చు కదా అనడం వీల్లేదు ఎందుకంటే నాకు కూడా టూ థౌసండ్ సిక్స్ అనే నేను చిన్నప్పటి అనిస్తున్నా బైబుల్ నైన్టీ నుంచి సేవలో ఉన్నా నన్ను వాళ్ళు నాకు ఎప్పుడు బయలుపరచబడలేదు అవన్నీ ఒక టైం వరకు దేవుడు నిన్ను నియమిస్తాడు సిద్ధపరుస్తాడు ఫలాని టైం వరకు నిన్ను తరబితి చేసినాకనే నీకు అవన్నీ చూపిస్తాడు ముందు యాజక ధర్మం కొంతకాలం యాజక ధర్మం నడిపించాడు కొంతకాలం తర్వాత సువార్తికులను నడిపించింది కొంతకాలం తర్వాత టీచర్ లాగా నడిపిస్తాడు కొంతకాలం తర్వాత ప్రవచనాత్మకంగా నీ సేవ నడిపిస్తాడు ఒక్కొక్క దశలో ఒక్కొక్క రీతిగా నడిపిస్తాడు మనం పౌల జీతాలు కూడా అదే చేస్తాం జీతాలు కూడా అదే చేస్తాం పైకప్పు మీద ఉన్నప్పుడు ఆయన పరశురత పొందుకునేంత వరకు ఆయనకి ఏం బయలుపరచబడలేదు పర్శురాత పొందుకున్నాక ప్రవచన వరం ప్రవచనం ప్రవచించింది యోగుల ప్రవచనము ఆరంభమైంది ఆ రోజు రెండు ఆయన బయలుపరచిడు మనకి అంత్య దిన అందరి మీద నా ఆత్మను కొమరింతును అని యోగుల ప్రవచనాన్ని ఆయన చెప్పిండు వీళ్ళు తాగిన వాళ్ళు కాదు ఫస్ట్ టైం వీళ్ళ మీద ప్రవ అభిషేకం వచ్చింది అన్నాడు యోగుల ప్రవచనం ఏంది అంత్య దినములలో అన్నాడు అంటే రెండు వేల స్టార్ట్ అయింది అంత్య దినములు ఆ ప్రవచనం అప్పుడు నెరవేరింది స్టార్ట్ అయింది మన కాలంలో ముగిస్తుంది ఎందుకంటే ప్రవచనాలు అట్లా టక్కునొచ్చి మాయమైపోయే కావు అవి కంటిన్యూ అవుతా ఉంటాయి ఈ బూరలు కూడా అంతే మొదటి బూరలో స్టార్ట్ ఆ వార్నింగ్స్ కంటిన్యూ అవుతా ఉంటాయి ఈ రోజు వరకు ఇది కంటిన్యూ అవుతుంటే రెండవ బూర ఊదినప్పుడు కంటిన్యూ అవుతా ఉంటాయి అదే రీతిగా మూడవ బూర ఊదినప్పుడు జరిగే అంశాలు కంటిన్యూ అవుతా ఉంటాయి ఇట్లా మొదటి బూర నుంచి ఏడవ బూర ఊదేంత వరకు అవన్నీ కంటిన్యూ అవుతా ఉంటాయి అన్న విధానం ప్రభు మనం మొదటి బుర్రలు ఏముంటాయో రెండవ బుర్రలు కూడా అవే ఉంటాయి రెండో బుర్ర ఏమున్నాయో మూడవ బుర్ర కూడా అవే చూపించింది దేవుడు కానీ వేరే సేవ జీవితాల్లో వారు చూపించలేదు వాళ్ళకు అరీతిగా అర్థం కాలేదు ఎందుకంటే ఒక వాక్యం చూపించిన ప్రాభు అవి వారికి అనుగ్రహించబడలేదు మీకు అనుగ్రహించబడింది అన్నాడు నీకు అనుగరించబడింది అది ఈరోజు నువ్వు వాటిని చూడగలుగుతున్నావు చూడలేకపోతున్నారు అనేసి వాళ్ళం నాకు ఇచ్చపరుస్తావా ఇది కేవలం ప్రేమ సిద్ధాంతం మనం ప్రేమతో వీటిని ప్రకటిస్తున్నాం తండ్రికి ఎందుకు పిల్లల మీద చెడిపోతుంటే వాడు నాశనమైపోతారు అని ఆయన ప్రేమ అది ఎందుకు దండిస్తాం దండించకపోతే వాడు నరకానికి పోతానని అందుకే ఎవరు కూడా నశించుకోవడం మనకి ఇష్టం లేదు అందుకు ఆయన శిక్షకి నడిపిస్తూ ఉంటాడు బుద్ధి తెచ్చుకుంటాం నాకెందుకు ప్రభు ఈ కష్టం అంటే ఈ కష్టం నీకెందుకు ఆయన తట్టు తిరడానికి కొరకు ఈ శ్రమ నీకెందుకు ఆయన తట్టు తిరడానికి కొరకు ఇసులు అదే రీతి చేశారు కాలం అంతా వాళ్ళంతే న్యాయాధిపతుల కాలంలంతా వాళ్ళు తప్పులు చేయాలా శత్రులకు అప్పగించాలా ప్రభు శత్రుల భారం అమితకమైన అధికమైనక వాళ్ళు ఏడ్చేవాళ్ళు కన్నీరు పెట్టి ప్రభావం మమ్మల్ని ఖరించు ప్రభావం అంటే ఒక న్యాధిపతిని లేపేవాడు న్యాధిపతి వాళ్ళకి విడుదల కల్పించేవాడు కొంతకాలం సమాధానము మళ్ళా యథావిధి జీవితం మళ్ళా విగ్రహారంద జీవితం మళ్ళా శరీర శత్రువులకు అప్పగిస్తుంటాడు న్యాయధిపతుల కాలం అంతా అది జరిగింది కదా చూడండి ఒకసారి ఒక వాక్యం తెసలోకి రాసిన పత్రిక తెస్లోకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఎందుకు ఆయన తన బిడ్డల్ని శిక్షకు అప్పగిస్తాడు శ్రమలకు అప్పగిస్తాడు తొమ్మిదవ అష్టం నశించుచున్న వారు తాము రక్షింపబడటై సత్య విషమైన ప్రేమను అవలంబింపకపోయిరి అవలంబింపకపోయి గనుక వాణి రాక అబద్ధ విషమేన సమస్త బలంతోను నానా విధమైన సూచక్రియలతోనూ మహాత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించే సమస్త మోసంతోను నశించిన వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించియుడును అసలైన వాష్ ఇంకా కింద చూడండి పదకొండు పన్నెండవ పదకొండవ వర్షంలో హిందు చేత సత్యమును నమ్మక దుర్నీతి అంతు అభిలాష శిక్షావిధి పొందుటై అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు చూడండి దేవుడు పంపిస్తాడు ఖచ్చితంగా పంపిస్తాడు మోసపచ్చు ఆత్మను ఎందుకు పంపిస్తాడో మీరు ఇప్పుడు చెప్పండి పాత నిబంధన పంపించలేదా మోసపచ్చు ఆత్మను ఆహాబు కాలంలో పంపించలేదా ఆహాబు కాలంలో ఆహాబు యుద్ధానికి పోయి మరణించలాగిన ఎవడు వాణ్ణి ప్రేరేపిస్తాడు అంటే దూతలందరూ సంభాషించుకుంటున్నారు దేవుడు సన్నిధిలో కానీ దూతలు చేయలేనా పని ఎందుకంటే దూతలు మోసగించలేదు ఒక్కడే మోసగించగలడు వాడి పేరే లూసిఫర్ సాతాన్ అంటావు సాతాన్ ఎక్కడి నుంచో తెలుపుకుంటావు అనేసలు నన్ను పంపించి నేను మోసగిస్తా ఎట్లా మోసగిస్తావు సాతానా నేను ఆహాబు దగ్గర ఉన్న ప్రవక్తలలో అబద్ధము ప్రవచించే ఆత్మలాగా ఉండి ప్రవచిస్తా అబద్దాన్ని వాడు అబద్ధాన్ని నమ్మి యుద్ధానికి పోయి చనిపోతాడు అంటే పో నువ్వు విజయం పొందుతావు ఆయన అధికారం ఇస్తాడు సైతానికి సైతానికి అధికారం ఇవ్వకపోతే వాడు ముట్టలేడు నిన్ను ఇక్కడ వాక్యం ఇది చన తేటగా ఉంది సైతానికి అధికారం ఇచ్చేది కూడా మన ప్రవ్వే ఎందుకంటే వాడు కూడా ఆయన ఆయన ప్రణాళికలో ఒక పని ఒక సాధనలాగా వాడబడుతున్నాడు ఘనహీనమైన ఘటంలాగా వాడబడుతున్నాడు వాడు వాని అనుచరణలాగా సేవ జీవితంలో నువ్వు కూడా ఘనహీనంగా వాడబడతావా ఘనహీనమైన ఘటంలాగా వాడబడతావా ఆయన ప్రణాళికలో ఘనమైన ఘటంలాగా వాడబడతావా నువ్వు సత్యాన్ని ప్రేమించకపోతే సైతానికి అప్పగిస్తా సత్యాన్ని ప్రేమించాల మన ప్రయాసం అందుకొరకే ఇక్కడ ఇంతకాలం ప్రేమించలేదు ఇప్పుడు ప్రేమించాలని తీర్మానించుకున్నాం ఈ వాక్యం అర్థమైంది కాబట్టి ప్రేమించాలా సత్యాన్ని అన్వేషించాలా మనం ఆ రీతిగా ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయనని ఆయన అనేకమైన విషయాలు మనకు చూపిస్తుండే ఇంతకుముందు చూపించలేదు ఎందుకు చూపించలేదంటే మనం ప్రేమించలేదు కాబట్టి మీరు రచించిపోతున్నారు హెచ్చరించండు కాబట్టి దాన్ని స్వీకరించడం దాని నుంచి విడుదల అందుకే ఇవన్నీ చర్చించుకుని ప్రయాసపడుతున్నాం ఎందుకు ఇంత సమయం గడపాలది ఎప్పటి హైలీ క్వాలిఫైడ్ పీపుల్ మనం అంతా ఇంటలెక్చువల్ పీపుల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తే లక్ష లక్షలు సంపాదించుకోవాలి సంపాదన తెలుస్తున్నా సంగతి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తే నాకు ఇరవై వేల రూపాయలు రోజుకి అవన్నీ మారుకొని నేను వచ్చిన ఎందుకు వచ్చిన సత్యాన్ని ప్రేమించడం కొరకు డబ్బుని ప్రేమించడం కొరకు కాదు నేను తలుచుకుంటే లక్షలక్షలు సంపాదిస్తాను హైదరాబాద్లో ఉంటూ కానీ అవన్నీ వ్యర్థమని తెలుసుకున్నాను ఎందుకంటే నాకు చెప్పిండి ఆయన ధనాన్ని అర్జించుకోవడానికి చెప్పిండ వాక్యాన్ని నేను స్వీకరిస్తున్నాను ఈ లోకంలో మీరు ఏం సంబ ఏమి సంపాదించుకుంటున్నారు పరలోకంలో దానిని సంపాదించుకోమన్నాడు అది ప్రయాసపడుతున్నాం నా దగ్గర ఉన్నాయని చెప్తలే అన్ని కానీ నేను వెతుక్కుంటున్నా ప్రయాసపడుతున్నాను నేను వెతుక్కుంటున్నాను మీకు కూడా చూపిస్తున్నాను మీరు కూడా అనేసి మీకు కూడా వెల్పర్చబడితే మీరు ఇక్కడ వచ్చిన చెప్తా వాక్యం చెప్పండి నేను నేర్చుకుంటాను ఐఎమ్ స్టిల్ ఓపెన్ నేర్చుకోవడానికి కోరు సరే ఈ వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను చూడండి ప్రాణ గ్రంథంలోని వాక్యాన్ని మనం చూస్తున్నాం సూర్య చంద్ర నక్షత్రములు ఇవి మూడు మతపరమైన జీవితాలకి సాదృశ్యం సూర్యుడు చంద్రుడు నక్షత్రు ఎట్లా అర్థమైనవి మనకి జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ చూస్తారు కానీ మనకు అర్థం కాలేదు కొంతకాల సరే కొన్ని ఓల్డ్ రికార్డింగ్స్ లో నేను డీటెయిల్డ్గా వాటి గురించి నేను చూపించాను మీకు సూర్యుడు అంటే దేనికి సంబంధించింది చంద్రుడు అంటే దేనికి సంబంధించింది నక్షత్రం అంటే దేనికి సంబంధించిన తర్వాత ఒక దశలో ఒక కాంటెక్స్ట్ లో చంద్రుడు అంటే దేనికి సంబంధించింది ఇంకొక దశలో ఇంకొక కాంటెక్స్ట్ లో చంద్రుడు అంటే దేనికి సంబంధించింది ఒక గుంపు ఇంకొక గుంపుగా ఎట్లా మారుతుంది ఏ గుంపులు ఏ గుంపులో ఉంటేవో గుడి తిరిగి తెలుసుకోకపోతే ఏ గుంపులో ఉండాలనో ఆ గుంపులనే ఉండిపోతావు అన్న విషయం దేవుడు చూపించింది మనకి నువ్వు కావాలని తెలుసుకుని ఒక గుంపులకి వస్తే ప్రయాసపడితే నువ్వు అన్నట్టు లక్ష నాలుగు వందలు మనం నువ్వు ప్రయాస మతపరమైన గుంపులో మూడు గుంపులను ఉండిపోతాం ఈ మూడు గుంపులు ఈ మూడు గుంపులను కొట్టివేస్తా అంటున్నాడు నాలుగవ గుంపులో ఉండడానికి మనం ప్రయాస పడుతున్నాడు ఇక్కడ ఆ నాలుగవ గుంపు గుణగణంలో మనకు తెలుసు వీరి నోటో ఏ అబద్ధం లేదు వీరి మీద ఏ నింద లేదు నీ మీద ఏ నింద ఉండవద్దు అనిందులు వాళ్ళు ఏ నింద లేకున్నాడు అలా ఎందుకంటే సాయితానుడు దివారాత్రులు మన సహోదరుల మీద నేరలు ముప్తున్నాడు ఆయన సన్నిధిలో సేవకుల మీద నేరలు ముప్తున్నాడు వాడు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరవై గంటలు దేవుని దగ్గర భయ వాడు ఆదివారం ఒక్కడే వర్షపు నువ్వు అన్నట్టు ఆదివారం ఒక్కడే క్రీస్తుకు మాదిరిగా ఉంటాడు సోమవారం నుంచి శనివారం వరకు లోకాతీతంగా జీవిస్తున్నాడు ఏం చేయాల వాడు శారీరకంగా జీవిస్తే నా కంట్రోల్కి రావాలా కదా ప్రభు అంటాడు అవును కరెక్టే కదా నీకు అప్పగించిన పోశు రాష్ట్ర పత్రికల్లో పో అప్పగించినప్పుడు వాడు కొడతాడు కొడితే ప్రభు నాకు ఎందుకు ప్రభు అని మళ్ళీ ఇది మతపరమైన జీవితం ఇన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంది క్రమేణా ఆ కాలం నుంచి మొదలుకొని ఈ కాలం వరకు జరుగుతూనే ఉంది ఆయనకి తిరుగుబడతానని మనం చేస్తున్నామో అవిధులుగా జీవిస్తున్నామో ఆయన శిక్షిస్తున్నాడు ఎందుకంటే శిక్షించకపోతే మనం ఆయన నుంచి దూరం వెళ్ళిపోతాం నశించిపోతాం శిక్షించినప్పుడు ఆయన చింతకొస్తాము పశ్చాత్త పడతాము కన్నీరు విడుస్తాము ఏడుస్తాము ప్రభుత్వం క్షమించం అప్పుడు ఆయన తన బిడలను దగ్గర తీసుకుంటాడు దగ్గర తీసుకుని ఆశ్రయిస్తాడు అది విధానం కాబట్టి మనమందరము అదే అనుభవం గుండా వెళ్తా ఉన్నాము కానీ మతపరమైన జీవితం ఇవి గ్రహించలేని స్థితిలో ఉంది మళ్ళీ వాటికి వాళ్ళందరికీ చూపించే బాధ్యత నీది నాది అందుకొరికి ఇక్కడ ఉన్నాం మతపరమైన జీవితంలో వాళ్ళు ఇవన్నీ ఈ శ్రమలన్నీ పొందబోతున్నారు సూర్యుడు అనేది ఒక మతపరమైన గుంపు చంద్రుడు అనేది ఒక మతపరమైన గుంపు నక్షత్రం అనేది ఒక మతపరమైన గుంపు ఎందుకంటే లూకాసువార్తలు ప్రభు చూపించిండు ఒక స్త్రీ తాను తీసుకున్న ఒక స్త్రీ తను తీసుకున్న పిండిలో మూడు కుంచెం పిండి మూడు మూడు కుంచెం అంటే మూడు కొలతలు పర్లవరాజుని దేంతో పోల్చాలా ఒక స్త్రీతో పోలుస్తున్నాడు ఆ స్త్రీ ఎట్లున్నది మూడు కొంచెం పిండి తీసుకున్న పిండితో పోల్చబడింది ఆ మూడు కొంచెంల పిండి మంచి పిండి కానీ అంతకుముందు దాచిపెట్టుకున్న పులిసిన పిండిని ఆ మూడు కుంచెములతో కలిసి ముద్దంతా పులిసి పులిసి పోయినట్టు చేసుకుంది అని అక్కడ వాక్యం ఉంది పరగు రాజ్యము మొత్తము నిండింది అని అని అక్కడ జ్ఞాపకం చేసినప్పుడు పాస్టర్ అంటాడు మా సంఘం పులిసిపోయింది అనేసి తెలుగుతుంది కదా ఈరోజు మాదే కరెక్ట్ సంఘం నేను అనేక ప్రాంతాల్లో పోయి సేవ చేస్తుంటాం కాబట్టి ఈ చర్చిలు ఉన్న ఎతబడతాడు అని చెప్పిన పాస్తర్ నా దగ్గర అన్నాడు ఈ చర్చికి వచ్చిన వాళ్లే ఎతబడతారు అంటే మళ్ళీ రెండు వేల సంవత్సరాల నుంచి సేవలో ఉన్న వాళ్ళు ఎతబడరా అంటే వాళ్ళంతా నశించుకున్నట్లయినా అంటే ఎతబడాలా ఎత్తపడతానే కరెక్టా ఇలాంటి బోధలు కల్పించుకున్నాడు లేనివన్నీ కల్పించుకొని మనుషులు ఆయనకి దూరంగా వెళ్ళిపోయినారు మరి ఆయన ఆయన వాక్యానికి విరుద్ధం ఉన్నప్పుడు ఆయన శిక్షించాలా శిక్షించకపోతే మరి అందరు నరకం పోతాం అందుకు ఆయన ప్రేమ ఆయన శిక్ష ఆయన ప్రేమ నేను చిన్నప్పుడు గోటిలాడతడు స్లం స్లలో మా ఫాదర్ వచ్చి కొట్టేటోడు విపరీతంగా కొట్టేటాడు దాని తర్వాత నేను గోటీలు ఆడడం మానేసి చదువుకున్నాడు ఆ గోటీలు ఆడ వాళ్ళందరూ చదువులు లేకుండా నామరూపాలు లేకుండా వెళ్ళిపోయినాడు ఒక డ్రైవర్ లాగా ఒక క్లీనర్ లాగా వెళ్ళిపోయాడు నేను కూడా వాళ్ళలాగా ఉంటే అట్ని ఉండిపోయేవాడిని అట్లా తప్ప అని అంటే తండ్రి ఏ రీతిగా మనల్ని శిక్షిస్తాడు శిక్షించకపోతే మనం చెడిపోతాం దుర్బీజలం అయిపోతామని పిలవారం చూసినాం మీరు వాక్యం ఆయన శిక్షించకపోతే దుర్బీజలం దుర్బీజ అంటే పనికిరాని విత్తనం నువ్వు పర్లోకానికి యోగ్యుడివి కావాలని అర్థం దాని దాని అర్థం అది కాబట్టి పోయిన వారము యహెచ్కల గ్రంథంలోని ఒక వాక్యం నేను మీకు చూపించినా దాన్ని మనం కంప్లీట్ చేయలే కనీసం ఈరోజు కంప్లీట్ చేసి ముగించుకుందాం వచ్చే వారము మరి దీర్ఘంగా వీటిని ధ్యానిద్దాం యహెచ్కల గ్రంథము ముప్పై అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డ ఆ బూరలకు సంబంధించిన విషయాలు అర్థం కావాలంటే పాత నిబంధన కాలం నుంచి ప్రభు హెచ్చరిస్తున్న ఆ ప్రవచన అర్థం అయితే గాని కరెక్ట్ గా ఓపెన్ కావు ఈ వాక్యాలు కాబట్టి యహెచ్ గ్రంథము ముప్పై అధ్యాయము మూడవ వచనం నుంచి తొమ్మిది వర్షాలు మనం కొంత ధ్యానించిన వారము వాటిని మరోసారి కొంచెం దీర్ఘంగా ధ్యానిస్తాం ఈ రోజు దాంతో ఈరోజు ముగించుకుంటాం వాక్యాన్ని ప్రభుత్వ యహోవ సెలవిస్తుంది గుంపులు గుంపులుగా జనులను జనములను సమకూర్చి నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను చిక్కిన నిన్ను బయటికి లాగెదరు కాబట్టి ఇక్కడ గుంపుల గురించి ప్రభు ప్రస్తావిస్తున్నాడు కొన్ని సంవత్సరాల నుంచి మనం తన ప్రజలని గుంపులు గుంపులుగా విభజిస్తుండే దాని తర్వాత ఎవరికి అప్పగిస్తాడు ఇక్కడ ఒక గుంపు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ లోకస్తులకు నేను ఆ వలన గుంపులు గుంపులుగా జన్మలను సమకూర్చి నేను నా వలను కాబట్టి ఆయన వల ఒకటి ఉన్నది ఆ వల దేనికి సంబంధించి మనం అర్థం చేసుకోవాలా ఆత్వలం పట్టే వల కాదది కాంటాక్స్ మనం అర్థం చేసుకుంటే క్రింద ఆ వల్ల వాళ్ళని వాళ్ళని బందీలుగా తీసుకోబోతుంది ఆ వల శ్రమకు సంబంధించిందా కంటిన్యూ చేయలేదా అక్కడ వరకు ఆపేసిన పోయినవరం ఒక్కసారి చూడండి మత్తవార్త పదమూడవ అధ్యాయం ఉంది అక్కడ పదమూడులో అంటే ఆ వల్ల దేనికి సంబంధించింది అనేది పదమూడవ అధ్యాయము నలభై అత్య సువార్త పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనంలో ఉందండి ఈస్రో చెప్తున్నాడు పర్లోక రాజ్యం ఎట్లా ఉంది పర్లోక రాజ్యం దేనితో పోల్చాలా అంటే అక్కడ చెప్తున్నాడు పర్లోక రాజ్యము మరియు నలభై వచనంలో మరియు పర్లోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి అర్థమవుతుంది ఇప్పుడు ఆ వల దేనికి సంబంధించింది సముద్రం సముద్రాన్ని పోలింది పలో రాజము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి పలో రాజము వలను పోలింది అంటే ఆ వలలో చిక్కినవి చేపలు కొంచెం కష్టమే ధనించడం పలో రాజంలో చిక్కినవి పలో రజం ఎక్కడుంది మీ మధ్యలో ఉంది అన్నాడు అది ఇక్కడ అక్కడ ఉంది అని చెప్ప ఎప్పుడు వచ్చింది ప్రభు అంటే బోధకుడు ఆ పర్లవరాజ్యం ఎప్పుడు వస్తుందంటే పర్లవరాజము ప్రత్యక్షంగా రాదంటాడు కానీ ప్రచ ప్రపంచే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఎప్పుడొస్తా దిగొస్తుంది పర్లవరాజ్యం అని అది ప్రత్యక్షంగా రాదన్నాడు అక్కడ వాక్యం ఎందుకు రాదంటే అది ఇక్కడ అక్కడ ఉందని చెప్ప వీలు ప్రకృతి సహజంగా ఉండదు అని చెప్తున్నాడు ఇది ఆత్మీయమైంది పర్లవరాజ్యము మీ మధ్యలో ఎక్కడి దర్ముగురు అనకూడింటారు అదే పర్లవరాజ్యం అన్నాడు ఆ పర్లవరాజ్యము ఇప్పుడు వలలో వల చేసిన వాడు ఎవరు ఏజకలలు చేసినాం మనం ఇప్పుడు ఏజకల గ్రంథంలో ముప్పై రెండవ అధ్యాయంలో నా వల అన్నాడు పర్లవ రాజ్యాన్ని ఆయన వలతో చిక్కించుకున్నాడు ఎందుకు చిక్కించుకున్నాడు దాని తర్వాత చూడండి ముప్పై రెండవ అధ్యాయ మనం నేను నా వలను నీ మీద వేయగా వారు నా వలలో చిక్కిన నిన్ను బయటికి లాగెదరు బయటకి లాగినాక ఏం చేస్తారు చూడండి మతపరమైన జీవితంలో వీళ్ళందరూ చిక్కుబడతారు నేను మీకు ఎన్ని సమయం క్రైస్తవులు అందరూ హత సాక్షులు అవుతారవసనలు ఉన్నాయి అన్ని నీకు మీకు చూపించాను నేను ఇక్కడ సరే ఇప్పుడు అవన్నీ నేను మీకు చూపించాను ఎందుకంటే రికార్డింగ్స్ లో అవన్నీ ఉన్నాయి ఎవ్రీ ప్రతి క్రైస్తవ జీవితం హతసాక్ష్యంగా కావాల్సిందే బలిపీట క్రింద ఆత్మల గురించి మనం ధ్యానించినాం బలిపీఠం క్రింద ఆత్మల అన్న అంశంలో ధ్యానించినప్పుడు వాళ్ళందరూ ఆ బలిపీఠం క్రింద ఉండి ప్రార్థన చేస్తారు బలిపీఠం దేనికి సాదృశ్యం ఆయన మరణ దుస్థాపన పురోధానికి సాదృశ్యం ఆయన క్రిందకు వచ్చిన వాళ్ళు రక్షణ అనుభవంలోకి వచ్చిన వాళ్ళు అందరూ మరణించిన వాళ్ళు హత సాక్షి వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడ ప్రార్థిస్తున్నారు నాదా సత్య స్వరూపి ఎందాక ఈ భూనివాసులకు తీర్పు తీర్చక ఉండవు అన్నప్పుడు ఈశ్వరం అంటున్నాడు కొంచెం కాలం మీ సహోదరుల సంఖ్య సంపూర్తి కావాలా సంపూర్తి అంటే అందరు పోవాలా అందరు చనిపోవాలా అందరు చనిపోయినాక అప్పుడే లోకానికి తీర్పు తీస్తుంట అంటే ఫస్ట్ చనిపోయారు అందరు చనిపోయారు ఫస్ట్ దాని తర్వాత భూనివాసులకి తీర్పు అర్థమవుతుందా కాబట్టి మతపరమైన జీవితంలో అందరు చనిపోతారంటే మీరు చావరే చావరు మీరు సమాధానం ఉంటారు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశరించను అన్న బోధ లేదా ఈరోజు మీకు ఎటువంటి ఉపద్రం రాదు మీకు ఎటువంటి కష్టం రాదు మీకు ఎటువంటి హాని తలపెట్టరు ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయలేడు ఎటువంటి గవర్నమెంట్ వచ్చినా మీకేం కాదు దేవుడు మన పక్షంగా ఉన్నాడు అని మభ్య బోధ ప్రపంచమంతటా ఐశ్వర్యంతో దేవుడిని సమృద్ధిగా ఆచరించిన గాక సమృద్ధిమైన ఆశ్రదం కొరకు పోతున్నాం కానీ ఈ సత్యాన్ని గ్రహించి సిద్ధప్రాణంగా ఎవరబతలేం మళ్ళీ మనం ఇంతవరకు ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు కూడా మనం సంపూర్ణంగా సాగ సిద్ధపడాలి కదా వీటన్ని నేర్చుకొని నువ్వు సిద్ధపడకపోతే ఇతల్ని ఏ రీతిగా హెచ్చరించగలవు సరే మనం హెచ్చరిస్తుంది ప్రేమతోంది ఎవరు నశించుకోవడం ఇష్టం లేదు దేవునికి ఇష్టం కాబట్టి మన కూడా ఇష్టం లేదు ఆయనకి ఏది ఇష్టమో మనకు కూడా అదే ఇష్టం ఆయనకి ఏది ఇష్టం లేదో మనకు కూడా అదే ఇష్టం లేదు ఎవరు కూడా నశించుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఎవరు కూడా నశించుకోవడం మనకు కూడా ఇష్టం లేదు అందుకు లాస్ట్ మెంబర్ కొరకు ప్రయాసపడాలి మనం సరే అనేసి మన దగ్గరికి చాలా మంది వెళ్తున్నారు మంచిదే అనేక ప్రాంతాలలో పోయి సేవ చేస్తున్నారు నాకు ఇంకా సంతోషమే ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయి రకరకాల ప్రాంతాలలో సేవ చేస్తున్నారు నాకు చాలా సంతోషం మా దగ్గర పోయి మాట్లాడాలంటే కానీ మనకు ఒక బాధ్యత తప్ప చెప్పడింది మనం ఇక్కడ సిద్ధపడాలా అనేక ప్రాంతాల ఇవన్నీ విషయాలు వాళ్ళకి ఎందుకంటే గొప్ప జనం అందరు హస్తసాక్షులుగా పోతున్నారు అదే మనకి గొప్ప జన మనం ఈ సత్యాన్ని గ్రహించడం అనేకులను సిద్ధపరచాలా ఆయన వలం వేయబోతున్నాడు ఇంగ్లీష్లో స్నేర్ అనింది స్నేర్ ఎస్ఎన్ఏ చిక్కబడతారు అందరు చిక్కబడతారు దాంట్లో ఎందుకు చిక్కబడతారు చెప్పండి లోపలంటే చిక్కబడుతూ మతపరమైన జీవితం ఉంటే చిక్కబడుతూ అందుకే మతేసువర్ తిన్న ఈ హెచ్ కుల నేను ఇక్కడ ఎప్పుడో ఎన్నో సమస్యల క్రితం ఇక్కడ రెఫర్ దిస్ వర్స్ విత్స్ గాస్బుల్ ట్వంటీ చాప్టర్ ట్వంటీ ఫోర్ అని గ్రీన్ పెన్థన్ అంటే ఎన్ని సంస్థల క్రితం రాసుకున్నాను ఈ మత ఈ హెచ్ గ్రంథము ముప్పై అధ్యాయంలో ఏడవ వర్షం చూస్తే వాక్యాలు మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఉన్న వాక్యాలు ఒకటే రీతికి ఉంటాయి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి మన ప్రభు జ్ఞాపకం చేసేడు ఈ లోకస్తులు సూచనల గురించి ప్రయాసపడుతున్నారు అద్భుతాలు చూడాలా సూచనలు చూడాలా పరలోకంలో ఏం జరుగుతుంది ఆకాశంలో ఏం జరుగుతుంది సూచనలు చూడడానికి వారు ప్రయాసపడతారు అవి ప్రకృతి సహజమైనవి కానీ చెడ్డతరం వారు సూచనలు అడుగుతున్నారు అన్నట్టు మనం చెడ్డతరం వాళ్ళం కాము ఏమిట మనం చెడ్డతరం వాళ్ళం కాము మనకు అవసరం లేదు మనకి సూచనలు అగుపడితే మనం వెతుకుతలేం ఈ విషయం అర్థం చేసుకోవాలా ఆయన మనకు చూపిస్తున్నాడు ఇవిటన్నిటి మనకు చూపిస్తున్నాడు ద సీక్రెట్స్ ఆర్ హీస్ విలవర్డ్ తన ప్రియులకే ఈ బైబిల్లోని రహస్యాలు చూపిస్తున్నాడు కాబట్టి ఇవి మనం చూడగలుగుతున్నాం వేరే వాళ్ళు చూడలేని స్థితిలో మనం గొప్పలం కాదు ఆయన కేవలం ఆయన కృప ఆయన ప్రేమలో మనం ఉన్నాం కాబట్టి మనకు చూపిస్తున్నాడు మనం చూసినాము ఇతరులకు చూపించాలా అదే మన ప్రయాసం ఇక్కడ కాబట్టి కొంచెం వాక్యం ముగిస్తాను ఇంకా ఏడవ షం నేను నిన్ను నేల పడవేసి తెరప నేల మీద పారవేసేదను ఆయన పారవేసినట్టు నిన్ను అంటే మతపరమైన జీవితం తన బిడ్డల్ని ఇప్పుడు ఏం జరుగుతుంది నాలుగో వర్షం చూడండి ఆకాశపక్షుల నీ మీద వ్రాలు చేసి నీ వలన భూజంతులన్నింటినీ కడుపారా తిరిగించదను అంటే మనందరినీ అంటే దేవుడు మనం నిన్ను నన్ను కాదు మతపరమైన జీవితం ఉన్న వారిని అందరినీ ఆకాశపక్షులకు అప్పగిస్తానాడు ఆకాశపక్షులు చెప్పండి మీకు అర్థంగా అవి పొడుచుకున్నట్లు తింటాయి చెప్పండి కాబట్టి అవి నిజంగా ఆకాశ పక్షులు కావు అది ఒక తెగ సంబంధించినది ఒక గుంపుకు సంబంధించింది పొడుచుకొని తినేవాళ్ళు వీళ్ళు దాని తర్వాత భూ జంతువులని ఉంది కదా భూ జంతువులు భూ జంతువులన్నిటిని కడుపర తిననిచ్చేదను ఎవరిస్తారు ఆజ్ఞా వాటికి దేవుడు ఇస్తా అంటున్నాడు వాళ్ళందరినీ కడుపల తింటాయి అంట వాటికి ఆజ్ఞాపిస్తున్నాడు ఇంతవరకు వాళ్ళు అంటే మళ్ళీ నిజమైన భూ జంతువులు కావాలి అవి ఒక గుంపుకి సంబంధించినవి అని ప్రభు మనకు చూపించింది అవి అర్థం చేసుకోవాలంటే నేను నీకు వచ్చేవారం చూపిస్తా ఆకాశ పక్షులు అంటే స్ట్రాంగ్ నెంబర్స్ నేను రాసుకున్నాయి ఇక్కడ ఇప్పుడు నేను చూపించను వాటిని కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది బీస్ అంటే ఏందనేది ఇక్కడ జేమ్స్ట్రాంగ్ డెఫినేషన్ చూసిన దాని తర్వాత యాక్చువల్ ఈరోజు నేను డిస్కస్ చేయాల్సింది డార్క్నెస్ గురించి ఎందుకంటే అక్కడ ఉంది చూడండి వాక్యం మొత్తం డార్క్నెస్ సంబంధించిన వాక్యాల నేను రాసుకున్నాను ఈరోజు ఈ రోజు పర్పస్ అది ఎందుకంటే చీకట్టి చూడండి ఏడో వర్షం నుండి అది ఐదవ వర్షం చూడండి నీ మాంసమును పర్వతం మీద పడవేసేదను లోయలోని అన్నిటినీ నీ కలెవరంలో నింపేదను మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతంలో వరకు నేను తడుపుతున్నా అంటే ఏర్లాగా రక్తం అని చెప్తున్నాడు అక్కడ లోయలు లోయలు నీతో నింపబడను నేను నిన్ను ఆర్పివేసి అంటే నీలో వెలుగు ఆర్పేస్తుంది ఒకప్పుడు మనం వెలుగింపబడుతున్న వాళ్ళం మనలో వెలుగు ఆర్పేస్తుండే ఎందుకు ఆర్పిస్తాడో ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకోవాలా నేను నిన్ను ఆర్పి వేసి ఆకాశ మండలమును మరుగు చేసేదను ఆదమ్ అవ్వాలని మరుగు చేసినా లేదా ఏదను త్వరనుంచి త్వరమేసి దానికి సీల్ చేసేసండి ఎప్పటికి మళ్ళీ తిరిగి రాకుండా చూడండి ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు చూడండి నక్షత్రములను చీకటి కమ చేసేదను సూర్యుని మబ్బుచేత కప్పేదను చంద్రుడు వెన్నల కాయక పోగును నిన్ను బట్టి ఆకాశ మందు ప్రకాశించే జ్యోతులను కన్నిటికి అంధకారము కలిగజేసేదను ఆయన చీకటి కలగజేయబోతున్నాడు ఎవరిని బట్టి ఎవరిని బట్టి నిన్ను బట్టి అంటున్నాడు నిన్ను ఎవరు చెప్పండి ప్రకృతి సాహజంగా కొన్ని వేల సమస్యల క్రితం గురించి మాట్లాడుతుంటా దేవుడు మనకు విషయం బయలుపర్చిండు ఆత్మీయ ఇస్రాయల్ గా మనల్ని అసలైన ఇస్రాయల్ పేలు ఎవరంటే యేసు స్వీకరించడం ప్రకృతి సహజంగా ఇస్రాయల్ దేశంలో పుట్టిన వాడు ఇస్రాయలు కారు అన ఇస్రాయల్ సంబంధులందరూ ఇస్రాయల్ సంబంధాలు కారు బాహ్యానికి యూదుర్ యూదుడు కాడు రాష్ట్రపతి గారు రెండవ అధ్యయం బాహ్యానికి యూ అంటే యూధ గోత్రంలో పుట్టిన యూదుడు కాదు యూధ మతంలో పుట్టిన యూదుడు కాదు ఇస్రాయల్ దేశంలో పుట్టినంత మాత్రం నువ్వు కాదు అంతరంగ మందు యూధంగా మార్చబడ్డవాడే నిజమైన యూదు అంటాడు రోముల రాష్ట్రపతికి రెండవ అర్థం కాబట్టి ఎవరు ఎవరు అసలైన యూదులు ఎవరు అసలైన ఇష్టం యేసు ప్రభుత్వని స్వంత రక్షకంగా స్వీకరించిన వాళ్ళే అని అక్కడ చెప్తాడు పౌల్ పౌలకి కాబట్టి ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా ఈ వాక్యాలు ప్రకృతి సహజంగా ఉన్న ఆ దేశ ప్రపంచమంతటా ఉన్న మన ఇక్కడ చాలా క్లియర్గా ఉంది చూడండి నీ మీద గాఢధారము వ్యాపింపజేసేదను ఇదే నీవు ఎరుగని దేశములలోనికి నేను నిన్ను వెళ్ళగొట్టి జనములలో నీకు సమూల ధ్వంసము కలగజేసి బహు జనములకు కోపము పుట్టించు ఇది ఒక దేశం సంబంధించిందా చెప్పండి ఇది ఒక దేశం సంబంధించిందా ఇది ప్రపంచమంతట ఒకటేసారి నెరవేరుతుంది ఈ ప్రవచనం కాబట్టి చెప్పండి ఇప్పుడు ప్రపంచమంతట ఈ సత్వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళు ఒక దేశంలో ఉంటారు కదా కొంతమంది అక్కడక్కడ దేశంలో ఉండొచ్చు కాబట్టి మన గుజరాత్ లో కొంతమంది ఉన్నారు నెల్లూరు ప్రాంతంలో కొంతమంది ఉన్నారు మనషి గోత్రికులు ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ నెల్లూరు ప్రాంతంలో ఆంధ్ర దిక్కు గుజరాత్ కొన్ని గోత్రాలు ఉన్నాయి వాళ్ళ మందిరం అక్కడ ఉంది వాళ్ళ కుటుంబాలు ఇంకా అక్కడ బాంబేలో కొన్ని గోత్రములు ఉన్నాయి మణిపూర్ మిజోరాం అక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఇసా గోత్రికులు ఇది కేవలము వాళ్ళ గురించి చెప్పబడుతుందా లేక ప్రపంచం ఉన్న వాళ్ళ గురించి చెప్పబడుతుందా ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరు ఆత్మీయ ఈసాయిలు ఎవరు క్రైస్తవుల గురించి చెప్పబడుతుంది ఈ వాక్యం నాకు బాగా అర్థం ఇప్పుడు కాబట్టి ప్రపంచంలో ఉన్న మతపరమైన క్రైస్తవ జీవితానికి ఇది హెచ్చరిక ఈ గురల తీరు మీరు ఇంకా విగ్రహాధికల్ లగానే ఉన్నారు లేదు బ్రదర్ మా ఇంట్లో లేదు బ్రదర్ లేదు నువ్వు విగ్రహంగా చేసుకున్నావు నీ జీవితాన్ని నీ కెరియర్ ని విగ్రహంగా చేసుకున్నావు నీ చదువులను విగ్రహంగా చేసుకున్నావు నీ కుటుంబాన్ని విగ్రహంగా చేసుకున్నావు నీ చర్చి విగ్రహంగా చేసుకున్నావు నీ ఫాస్టర్ ని విగ్రహంగా చేసుకున్నావు పాస్టర్ కుటుంబీకులను విగ్రహంగా చేసుకున్నావు ఈ లోకస్టాన్ని విగ్రహంగా చేసుకున్నాను దేవుని కంటే ఈ లోకంలో నువ్వు అనేకమైన అధికంగా ప్రేమిస్తున్నావు నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా మీరు నాకు పాత్రులు గారు అన్నాడు నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించినా విగ్రహమే మీరు విగ్రహాల దిగలు అయిపోయినారు ఈరోజు మీరు ఈ లోకాన్ని బాగా ప్రేమిస్తున్నారు ధనాన్ని ఆర్జించడం ప్రాధాన్యత ప్రాస్పరిటీని మీరు ప్రేమిస్తూ విగ్రహాల దిగకులు అయిపోయినారు మిమ్మల్ని ఎందుకు శిక్షించదు మీరు ఈ లోకంలో కొట్టుకొని పోతున్నారు ప్రేమించి మనం ప్రభు చింతకు రాకపోతే ఈ లోపలనే కొట్టుకొని పోతాం నీ ఉనికి పట్టు ఏందో నువ్వు మర్చిపోయినావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో నువ్వు మర్చిపోతున్నావు అది జ్ఞాపకం చేయడం కోరిక ఈ లోపలకి వచ్చినయన మనం అందరం నశించుకున్నాం పరలోకానికి మార్గం మర్చిపోయి అందుకే నేనే మార్గం సత్యం చేయమన్నాడు ఇంకా వేరే మార్గం లేదు ఆ మార్గంలోకి వచ్చేంత వరకు ఇవి తప్పవు ఈ తీర్పులు ఈ శిక్ష నాకెందుకు బ్రదర్ ఈ శ్రమ నాకెందుకు చేశారు ఈ కష్టం అంటే ఆయన మార్గంలోకి రావడం కోరికే నీకు అసలు కష్టం పెట్టిండు సైంటిఫిక్ గా ఇది అర్థం చేసుకోవడానికి కష్టం అంత ప్రేమ దేవుడు అంత జాలిగల దేవుడు ఎందుకు ఇంత కష్టం పెట్టిండు ఎందుకు ఇంత శిక్ష పెట్టిండు ఎందుకు ఇంత శ్రమ ఎందుకు ఇవ్వగాలు అది అది ఎథిస్ట్లు ప్రశ్న దేవుడిని నమ్మని వారు వేసే ప్రశ్నలకు కానీ నీకు అర్థం కావాలా యోగు యోగు ఎందుకు శమల ఎందుకు ఆయనకు అంత భయంకరమైన శమల కనిపించాడు దేవుడు ఆయనకు ఎంతో సన్నిహితంగా తయారు చేసుకున్నాడు ఆయన స్వస్థపరచవాడని మనం అక్కడ అర్థం చేసుకుంటాం యోబుకి ఆ రోగం లేకపోతే దేవుడు స్వస్థపరిచబడని ఎట తెలుస్తుండే ఆయన రక్షకుడు నీ ఆయన గుణగణం ఆయన రక్షకుడు అన్న నీకు అర్థం కావాలంటే నువ్వు నశించిపోతేనే రక్షణ గుణ రక్షకుడు గుర్తించగలవు కాబట్టి ఆయన గుణగణాలు దేవుని దైవికమైన గుణగణాలను చూపించడం కొరకు ఇవన్నీ నెరవేరుతాయి మన కాలంలో ఇప్పుడు గొప్ప జనం అందరు జీవితంలో అందరూ ఎందుకు హతసాక్షిలు కాబోతున్నారు వాళ్ళు ఆయన మరణ భూస్థాపనలో పాలు పాల్పొందిన వారా ఏంటే వాళ్ళు అట్లాంటి శమలగుండా పోకపోయేవారు నేను రక్షింపబడ్డవా అని అని చెప్పుకొని సమర్థించుకొని లోకంలో జీవిస్తున్నాను అందుకు ఈ రక్షణని నిశ్చయం చేయడం కొరకు నేను శమలగుండా పోలిస్తున్నాడు మనమందరం మన రక్షణని మన పిలుపుని మన ఏర్పాటుని నిశ్చయం చేసుకోవాలని ఒక్కసారి రక్షింపబడితే సరిపోదు అంటున్నాడు దాన్ని నిశ్చయం చేసుకోవాలా దాన్ని సంపూర్ణంగా తయారు చేసుకోవాలా అటువంటి సంపూర్ణంగా తేరగడానికి ఈరోజు శ్రీనివాస్ గారు మన జ్ఞాపకం చేసిండు మనమందరం మనల్ని పరిశీలించుకోవాలా మనం ఎక్కడ తప్పిపోతున్నామో మనం మనం పరిశీలించుకోవాలా ఒకవేళ నీలో ఇంకా ఏమైనా ఆయాసకరమైనది ఉంటే అది జ్ఞాపకం చేసుకో ఆయన సన్నిధిలో ఒప్పుకో ప్రభు నన్ను కనికరించి ప్రవ్వా నాలో ఇంకా బంధితులు ఉన్నాయి ప్రభావ నేను సేవ చేస్తున్నా నేను క్రీస్తుకు మాదిరిగా లేని స్థితిలో ఉంటున్నాను ప్రభు నన్ను క్షమించింది ఆయన అన్న ప్రార్థన నీకు ఈరోజు అవసరం నేను ఇంకా బలహీనలుగా ఉన్నాం మన శరీరం ఇంకా బలహీనంగానే ఉంది మన బలహీనతలో ఆయననే మనకి బలం అనుగ్రహించేవాడు ఆయన ఆశ్రయిస్తాం ఈ క్షణం క్రైస్తవ మతం క్రైస్తవ సంఘం శ్రమల గుండా పోతుంది ప్రపంచమంతటా హతసాక్షులు లక్షలాది లక్షలాది ప్రజలు మరణిస్తా ఉన్నారు సంఘాలు సంఘాలు మాయమైపోతున్నాయి ఒక సండే చర్చకొస్తున్నవాడు నెక్స్ట్ సండే ఉండలేడు అటువంటి కళలో మనం ఉంటున్నాం ఈరోజు ప్రపంచంలో వాళ్ళు ఎక్కడైపోతున్నారు వాళ్ళ వాళ్ళ శరీరాలు ఎక్కడ పోతున్నా కూడా ఎవరికి స్థితిలో ఉంటున్నాం ప్రపంచంలో కాబట్టి ఈ ప్రవాసం అన్ని నెరవేరే మనం ఉంటున్నాం వీటిని గ్రహించాలన్నా మన ఆత్మీయ నేతలను విప్పమని ప్రార్థిస్తాం ప్రవ్వ మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మాలో ఏ గొప్పతనం లేదు ప్రవ్వా మాలో ఎటువంటి యోగ్యతలు లేవు అయిన కానీ ప్రవ్వా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా అయోగ్యతలు అన్నింటినీ మీరు భరించి మా రోగంలను మా పాపంలను మా శాపంలను మా వ్యసనంలను ఆ యొక్క కల్వరిశిలో మీరు భరించినారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు మూడు గంటల వరకు ఆ సిలవు మీద బెయిలాడినారు ప్రభు ఎంతగానో శ్రవనం తినవారు మనుషులు చూడను మాని వాళ్ళు మీరున్నారనైనా కేవలము మా గురించి మమ్మల్ని అందరినీ రక్షించుకునే గురించి వాళ్ళు రక్షించుకున్నారు విబిడులుగా స్వీకరించినారు విమోచన దినం వరకు పరిశుధార్మ చేత ముద్రించుకున్నారు ప్రభావ అందుకు మేము మిమ్మల్ని మహిమపరుస్తున్నాం మిమ్మల్ని గనపరుస్తున్నాం మీ యొక్క నీతిని సత్యాన్ని మేము ప్రకటించక ప్రయాసపడుతున్నాం ప్రభావ వాళ్ళు ఇంకేమైనా బలితులు అంటే చూపించండి అయినా మేము వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా మీ కనికరం పొందాలా ముఖ్యంగా ప్రభావ మీ కృపలో మేము జీవించాలా గొప్ప జనం మీ కనికరం చూపించండి అయినా భక్తిహీనతలో దిగజారిపోయింది ఈరోజు ప్రపంచం అంతటా మతపరమైన జీవితం లక్ష నలభై నాలుగు వేల మందిని ఆశ్రయించండి వాళ్ళకున్న గుణగణాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం ఇప్పుడు మాలో లేవు వాటిని అనుగ్రహించి మీరే మహిమను ఉందామని ప్రార్థిస్తాం ప్రవ్వా క్రీస్తు కలిగిన మీరు ధరించుకొని అన్నారు మీ మనసు మాకు అనుగ్రహించి మా మనసు తొలగించండి ప్రవ్వ మా ఇంటెలిజెన్స్ తొలగించండి మా నాలెడ్జ్ తొలగించండి ప్రవ్వ మీ జ్ఞానంతో మమ్మల్ని నింపండి చేసాయ మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క దూతల కాపుర తీసి నడిపించి సురక్షితంగా ప్రవ్వా తిరిగి మిమ్మల్ని మనపరిచిబిళ్ళగా మరోసారి మమ్మల్ని ఇక్కడ సిద్ధపరచమని నానయ్యున్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన నామ తండ్రి